ఓకే మరి ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తిమంతుడా సర్వనతుడా మహోన్నతుడకు దేవా మహిమ సరీపకు తండ్రి కృపా మైడానికి వందాలిసయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలకులో నిలబెట్టుకున్నారు ప్రభా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం ప్రభా ఈ దినం ఎంతో మంది చూడలేకపోయిన ప్రభావ మమ్మల్ని సజీలుగా పెట్టుకున్నారనైనా నేను శృతించలాగన ఘనపర్చలాగా మీకు స్వరం వినలాగ నా ప్రభా ఇచ్చిన ఈక సమయాన్ని బట్టి ఇక ధన్యతను బట్టి నీకు వందాలని ప్రభావ నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు శ్రోతలు అర్పించడం అయినా గొప్ప దేవ సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహాతేజస్సు మహాేశ్వరం ఈగ యుగంలో నీకే కలుగును గాక హాలలుయ్య నా దేవ నా ప్రభా ఇక మధ్యకాల సమయంలో ప్రభా మీ సన్నిధికి వచ్చిన ప్రభానా ఇసు ప్రభా మీక నా తన ఇసు ప్రభా స్వరం మనకి వినిపింపచ్చిన ప్రభావ నీకు వందాలిసయ్య మేమందరం ప్రభ ఏసు క్రీస్తులను మీకు కూడుకున్నాం ప్రభావా మధ్య మీ దిగిరండి మీకు ఆత్మ నడిపింపు దయచేయండి మీకు నూతనమైన పరిశుధాత్మా అభిషేకం మాకు అందరూ పాటల ద్వారా మైంపందులు వాక్యందలు మాట్లాడం ప్రభావ ఈ ఆరదంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి పరిశుధాత్మ కార్యం జరిగించండి రానబెట్టి త్వరగా నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభావ నీ నామాన్ని మేము తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిశుధ నామను ప్రార్థించు నా తండ్రి ఆ మేన్యా దినమల్లనే పాడిన కీర్తించిన నీరు నూనే తీర్చగలనా కొనియాడి పాడిని సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా దిన మెల్లనే కీర్తించిన నీరు నముని తీర్చగలనా కొని ఆడి పాణిని సాక్షిగానే ఇీవించనా ఇ జీవించనా గాయపడిన సమయాన మంచి సమరయల్ కడిగిన దేవా ఆకలైన వేలలో ఆహారమిచ్చి ఇచ్చి నన్ను పోషించిన దేవా గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేలలో ఆహారం నన్ను పోషించినేవా నిన్ను విడువను ఎడబాయనని నా నిన్ను విడువను ఎడబాయనని నాయ దినే పాన కీర్తించిన నీరు తీర్చగలనా కొనియాడి పాడిని సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా నా బలహీనత ఎందు నా శిలువను మోస్తు నిన్ను పోలి నేను నడిచెదన్న వెనకున్న విమరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెద నా బలహీనత ఎందు నా శిలువను మోస్తు నిన్ను పోలి నేను నడిచెదన్ వెనకున్న విమరచి ముందున్న వాటికై సహనముతో పరుగే తదన్న పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నే పొందాలని తిన పాడిన కీర్తించినీరు తీర్చగలనా కొనియాడి పాడిని సాక్షిగానే ఇలా జీవించనా ఇలలో జీవించనా థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్ యూ అన్న సరే మనం ఆకే చూసుకున్నాము యూదా పత్రిక కూడా అధ్యాయం పన్నెండో చూసుకున్నాం మనం తర్వాత పద్దెనిమిది నుంచి చూసుకుందాం మళ్ళీ రైట్ బ్రదర్ పన్నెండో అధ్యాయం పన్నెండో వచ్చినాం ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చినాం చెప్పండి బ్రదర్ యూద పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండు వచ్చినాం బ్రదర్ చాలా చిన్న పాఠం చేసుకుందాం మనము శ్రోతోంది గొప్పను కొంత నచ్చిస్తున్నారు వాక్యం మాట్లాడే శ్రోవాన్ని వాక్యం తెలివిస్తుంది నడవలచ్చువా నీకు సిద్ధపరచాలా గొప్ప కొంత నచ్చిస్తుందండి ఎవరు నశించుకోకుండా మేము అనేది పెడతా చాలా ఈ నామంలో మీరు మాకు సైన్ తెచ్చేసి లేవని ఆత్మ దేశమని దేశం పరిస్థితుంది అమ్మే వీరు నిర్భయముగా సుభోజనము చేయించు తొని తాము నిర్భయముగా పోషించుకునొచ్చు మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టులుగా ఉన్నారు చూసిన వాళ్ళ బ్రదర్ ఇక్కడ వాక్యం ఏమన్నా తెలుస్తుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కానీ ప్రేమలు అంటే దొంగ దొంగ ఉందంటే అంటే వీళ్ళ దగ్గర ప్రేమ సంపూర్ణంగా లేదు నాకు అర్థమవుతుంది అనమాట ప్రేమలో దొంగ దొంగ మెట్టులుగా ఉన్నారంటే ఏంది అర్థం అది అంటే ప్రేమ కరెక్ట్ లేనట్టే కదా వాళ్ళ ప్రేమ కరెక్ట్ లేనట్టు ఓపిక లేనట్టు వాళ్ళ దగ్గర అందుకే దేవుడు వాళ్ళతో మాట్లాడుతుండ్రు వీళ్ళు ఎట్లా చూడండి ఏం కదా వీరు ఎట్లా చూడండి దొంగ బుద్ధిగా ఉన్నారంట ఆ ప్రేమ విషయంలో ఇంకేమీ విషయంలో కదా దేవుడు మాట్లాడుతుండే కదా వీరు ప్రేమ విషయంలో దొంగ బుద్ధులుగా ఉన్నారు దొంగ మెట్టులుగా ఉన్నారు వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అట్లా గాలికి ఏం చేస్తారంట ఇటు అటు కొట్టుకొని పోతురంట వీళ్ళు దేవునిలో స్థిరంగా లేరటు ఇటు ప్రేమలో స్థిరంగా లేరటు అటు వాక్యంలో స్థిరంగా లేకుండా కొంత కొన్ని మంది ఏం చేస్తారంటే కొట్టుకొని పోతూ వాళ్ళ సొంత ఆలోచనతోటి సొంత తనపులతోటి కొట్టుకొని ఎంచుతూ ఉంటారంట ఇటు అటు తిరుగుతూరంట ఇటు అటు కొట్టుకుపోతారు గాలిటోస్ అటు గాలిటోస్ ఇటు అటు వస్తే కదా మనతో దేవుడు మాట్లాడుతుడు నీ ప్రేమలో నువ్వు దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు సంపూర్ణమైన ప్రేమను చూపియాలా అది కూడా మనం గ్రహించాల్సిన విషయం మన ప్రేమ విషయంలో దొంగ ఉండడానికి దొంగ బుద్ధులు ఉండడానికి లేదు ప్రేమోత్సవం ఏమంటారు నిష్క ఏమంటారు చిన్నపిల్లకి ఎట్లా ప్రేమ అట్లే మనం అందరం పోలి ఉండాలి కదా చిన్న పూలు చిన్నపిల్ల పోలు నడుచుకున్నారంటే ఏంటి చిన్నపిల్ల పోలు నడుచుకోవడం అంటే మీరు చూడండి మీకు తెలుసు అందరికీ చిన్నపిల్లల కోసం తెలుసు మీకు వాళ్ళకి ఒక మాట అంటే వాళ్ళు అప్పుడప్పుడు ఏడుస్తారు భయపడతారు మళ్ళీ పిలిచారు దగ్గరికి వచ్చేస్తారు నువ్వు అట్లా ఉన్నావా నేనట్లా ఉన్నానా మళ్ళీ ఎవరైనా దిక్కినా మళ్ళీ ఎవరైనా అవమానపరిచినా మళ్ళీ నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావా మళ్ళీ వాళ్ళతో వాళ్ళని పలకరిస్తున్నావా లేకపోతే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఏదారులో వెళ్ళిపోని నువ్వు అనుకుంటున్నావా అవతల ఏమన్నా చేయనని నువ్వు అనుకుంటున్నావా సరే అవతల దగ్గర ప్రేమ నీ దగ్గర ప్రేమ ఉంటే నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తున్నా అదే మనం అని ఇక మనం గ్రహించుకోవాలా ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలా మనము గాలికి అటు కొట్టుకొని పోకుండా దేనిలో మనం స్థిరంగా ఉంటే జాలు ఎక్కడ మనం వెళ్ళినా ఏ స్టేజ్లో ఉన్నా నువ్వు దేంట్లో లేకపోతే అతి సమస్తం వేరదమే సమస్తం పెండ కుత సమానం అన్నాడు కదా నా వాక్యం ద్వారా మాట్లాడి ఎన్నోసార్లు చూసిన కదా ఎన్ని ఇంత చేసినా ఏం సేవ చేసినా ఆస్తి మొత్తం దానం చేసినా నువ్వు దేంట్లో ఆస్తి మొత్తం దానం చేసిన అది పెంట సమానమే ఏం పనికి రాదు అది నువ్వు దేవుడిలో నుండి ఇంత సేవ చేసినా ఇంత దానికి రెట్టింపిస్తుంటుడు దేవుడు కదా నీకు డబ్బు డిస్ట్ అంటుంది దానికి నీకు దేవుడే కదా మనం అటు ఇటు కొట్టుకొని పోకుండా స్థిరంగా ఉండాల దేవుడిలో స్థిరంగా ఉండాలని మనం దేవుడు మనతో మళ్ళీ మాట్లాడుతున్న వాకిండారా బ్రదర్ చదువుతావా హై బ్రదర్ వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు పోలములు కాయలు రాలి కాయలు రాలి పొలము లేక పొలం లేదు దగ్గర చెట్టు ఉంది కానీ పలం లేదు అక్కడ చెట్టు ముడిచి పొలం లేకపోతే లాభం ఏంది చెప్పండి మనం అది తెలుసు మనకు హోమాన వాక్యం తెలుసు కదా ద్రాక్ష ద్రాక్ష చెట్టు కోసం మనం చూసుకుంటాం కదా అది ఫలం ఏం చేస్తాడంటే దాన్ని కొట్టేస్తానంట తీసి అగ్నిలో పరేస్తానంట చెట్టు పోల్చి నువ్వు ఒక నీగా చెట్టుకు నువ్వు నీళ్ళు మందేసి దాని కాపులా కాసి అది నీకు ఫలం ఇవ్వకపోతే నీకేమనిపిస్తుంది నాకేమనిపిస్తుంది ఆ చెట్టు కొట్టేలా అనిపిస్తుంది చెట్టు ఏమంటారు గాలికి కొట్టుకొని అటు కొట్టుకుని పోతురు మళ్ళా దానికి కాయలు ఏమంట ఫలము లేదంట దానికి ఏమి ఫలం ఇస్తా లేదంట ఫలం ఇప్పుడు లాభం ఏంది చెట్టు అక్కడ చెట్టు ఉండి లాభం ఏంటి చదువు కాయలు రాలి ఫలము రెండు మారులు చచ్చి వేళ్లతో పెకిలింపబడిన చెట్లు గాను చూడండి చాలా పోతారు కాయలు లేకపోతే ఏం చేస్తారు దాని మొత్తం వేరుతో సహా కదా మా ఊర్లో చాలా చూస్తారు మేము చెట్టు ఫలం ఇకపోతే దాన్ని దాన్ని కొట్టేసి దాన్ని ఏం చేస్తారు దాని శరీరం ఇంకో దానంలో పెడతారు లేకపోతే దాన్ని తీసి అక్కడ చెట్టు పెట్టకుండా వదిలేస్తారు మాక్సిమం పెడతారు వేరే చెట్లు ఖచ్చితంగా అంటే మనము శరీరకంగా చూసుకుంటే ఎట్లా ఉంది వాక్యం దానాలు కూడా చూసుకుంటే నీలో ఫలం లేకపోతే నువ్వు పలించకపోతే మన సేవ మనలో దొంగ ప్రేమ ఉంటే లాభం ఏంది అవతల మనం కోప పడితే దాని లాభం కదా మన ప్రేమ అంటే ఎట్లుండ మన ప్రేమ ఏ ఏ మచ్చం ఉండడానికి వీలు మన ప్రేమలో మన ప్రభు ఎట్లా తగ్గించుకున్నాడో ఎట్లా తగ్గించుకున్నా ప్రేమ చూపించిండో మన పైన అసలు మనం ఎట్లా పొందిండో కదా అది మన అందరూ గెలుసు ఆ ప్రేమ నీలో ఉంటే నీ ప్రేమ కూడా స్థిరంగా ఉంటది నీలో దొంగ దొంగ ప్రేమ ఉండనే ఉండదు అసలు కదా ఉండనే ఉండదు అసలు అట్లాంటి మంది చాలా మంది ఉన్నారు తెలుసా ఇప్పుడు మన ప్రభు అయిన ఏసు క్రీస్తు అపోస్తు పూర్వ మందు మీతో చెప్పిన మాటలన్న జ్ఞాపకం చేసి జ్ఞాపకం చేసుకున్నది నైన్టీలో జరుగుతుంది ఇప్పుడు అటివారు వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారు భేదములు కలుగజేయించున్నారు చూడండి కదా మన ప్రభుకిస్తుంది కదా తపుస్సుల ద్వారా ఏం మాట్లాడిండో అవన్నీ జ్ఞాపనం చేసుకోవాలి ఏం చేసుకోవాలంట మీ మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళ మాట తీరును వాళ్ళ నడవడికను వాళ్ళ చెప్పే వాక్యాన్ని మనం గ్రహించాలా వాళ్ళు ఎట్ట చెప్తున్నారు వాక్యం ఈ ప్రకృతి ప్రకృతి సంబంధంగా చెప్తురా శరీర సంబంధంగా చెప్తురా ఆత్మ సంబంధంగా చెప్తురా లేదా ఎట్లా చెప్తున్నావు నువ్వు గ్రహించుకోవాలా మనం గ్రహించుకొని దాన్ని సరి చేసుకోవాలి ఒకవేళ వాళ్ళు తప్పు చెప్పిన అనుకో అక్కడి నుంచి మనం తప్పించుకోవాల్సిన అవకాశం ఉంటుంది లేదా వాళ్ళు సరి అవకాశాలు ఉంటాయి లేదా బ్రదర్ మీరు తప్పు చెప్తున్నా అని మనం చెప్పడానికి వీలు ఉంటుంది అంటే నువ్వు నీలో దేని ప్రేమ ఉంటే నువ్వు గ్రహిస్తావు అనమాట అది నువ్వు గ్రహించి ఏం చేస్తావు తప్పు అంటే అలా తప్పు అని ఇది తప్పు బ్రదర్ ఇట్లా చేయడానికి వీలు ఇది కరెక్ట్ కాదంటే వాళ్ళు మారే అవకాశాలు ఉంటాయి నీలో దొంగ ప్రేమ ఉంటాయి నాలో నాలో దొంగ ప్రేమ ఉంటే నేను ఎట్లా గ్రహిస్తా వాక్యాన్ని నేను ఎట్లా అవతలలో సరి చేస్తా అవతల మనం ఎట్లా రక్షించుకుంటాము దేని నామంలో కదా అదే వాక్యం అది మనకు సెలవిస్తుంది ప్రకృతి సంబంధంలో అసలు ఉండడానికి వీలు లేదు సంబంధం ఉండాలి కానీ దేని విషయంలో మాత్రం అందరినీ ఒకటే ప్రేమ చూపించాల మన కుటుంబం మీద మన ఫ్రెండ్స్కి ఒక తీరు ఇంక కొద్దిమందికి ఒక ప్రేమ చూపిస్తే నీలో కలమేశ్వర ప్రేమ నీలో మచ్చ ప్రేమ ఉన్నట్టే కదా కల్తీ నా భాషలో చెప్పాలంటే కల్తీ ప్రేమ ఉన్నట్టే నా భాష కల్తీ ప్రేమ అంటే నాకు చదువురాదు కాబట్టి నేను చెప్తున్నా కల్తీ ప్రేమ ఉన్నట్టే మనం అందరూ స్వీకరించకపోతే అందరినీ ఒకేలాగా మనం అవమానించకపో అవమానించకపోతే కదా నలలో కల్తీ ప్రేమ ఉన్నట్టే ఎవరైతే అవమానిస్త అవమానిస్తలేరో అంటే స్వీకరిస్తలేరో నలలో కల్తీ ప్రేమ ఉన్నట్టే కదా అందరినీ చూసుకోవాలా మన ఫ్యామిలీ ఒక రకంగా చూసుకోవాలా కదా మన సోదరుని ఒకే చూసుకోవాలా మన ఫ్రెండ్స్ని ఒకే చూసుకోవాలా కొత్త కొత్తగా పరిచయం వాళ్ళని కూడా ఒక చూసుకోవాలా కదా ఏమంట అందరినీ ఒకే రకంగా స్వీకరించాల కదా ప్రకృతి సంబంధం ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు గ్రహించాల ఫస్ట్ గ్రహిస్తే నీకు అర్థమవుతుంది నువ్వేం చేస్తున్నావు వాళ్ళేం చెప్తురు నీకు అర్థమవుతుంది అదే బెదర్ ఇరవై చదవడా ప్రియులార మీరు విశ్వసూ అతి పరిశుద్ధమైన దాని మీద మెమ్ముని మీరు కట్టుకోవచ్చు ప్రార్థన చేయొచ్చు చూడండి చాలు బ్రదర్ ఇక్కడ అవండి ప్రియులార మీరు విశ్వసించచ్చు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరే కట్టుకోవాలా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిమ్మని మీరే కట్టుకొని నువ్వు నిన్ను నిన్ను నువ్వే దేవుని దగ్గర నిన్ను నువ్వే పరీక్షించుకోవాలా కదా వాక్యం కోసం నువ్వు నువ్వే నువ్వే కనిపెట్టుకోవాలా దేవుని దగ్గర కదా మనకు ఇన్ని వాక్యాలు బయలుపరచబడినా ఎన్ని సత్యాలు బయలుపరచబడినా ఆ సత్యాన్ని నువ్వు చదవకపోతే ఆ సత్యాన్ని నువ్వు ఇతరులు ప్రకటించకపోతే అది విడదమే అంటే నున్ని నువ్వు కట్టుకోవాలి ఫస్ట్ అంటే ఏమంటారు మన మన తెలుసు పూర్వ మన పెద్ద మనుషులు ఏం మాట్లాడతారంటే నీ కాలం మీద నువ్వు ఇలా వాడాలి అంటారు కదా అంటే నువ్వు సంపాదించి నువ్వు ఖర్చు పెట్టుకోవాలా అంటారు నీ కాలం నువ్వు ఇలా వాడాలరా అంటారు అదే కూడా దేవుని వాక్యం అట్లే సెలవు ఇస్తుంది అంటే నేను నువ్వు కట్టుకోవాలా దేవుని విషయాలు మాత్రం నిన్ను నువ్వే కట్టుకోవాలా ఎంతమంది మనకు మన సపోర్ట్ చేసినా ఎంతమంది మనం గజ్ చేసినా నువ్వు స్థిరంగా లేకపోతే కదా నేను స్థిరంగా లేకపోతే అది వ్యర్థమే కదా ఆత్మ పరిశుధాత్మలు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలా కదా ప్రకృతి సంబంధంగా ఉంటే నువ్వు పరిశుధాత్మలో ప్రాణం చేయలేవు ప్రకృతి సంబంధంగా ఉండడానికి వీలు లేదు ఆత్మ సం మనం ప్రాణం చేయాలంటే ఆ పరిశుధాత్మ మనలో ఉండాలంటే మనలో ప్రేమ ఉండాలా ఆ ప్రేమ ఏమంట కల్తీ లేని ప్రేమ ఉండాలా కదా అప్పుడే నీ ప్రార్థన దేవుడు స్వీకరిస్తాడు నేను నువ్వే కట్టుకోగలుగుతావు కదా నీ విశ్వాసం అంట స్థిరంగా ఉంటుందంట బలమైన స్థిరంగా విశ్వాసంగా ఉంటుంది నీ విశ్వాసం కదా నువ్వు విశ్వాసంలో ఎక్కడ పడిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు ఎల్ల వేళ ఎప్పుడు ట్వంటీ వన్ చదువు బ్రదర్ ట్వంటీ వన్ చదువు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు ఏసుక్రీస్తు కనికరం కొరకు కటు కనిపెట్టొచ్చు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి అంతే కదా బ్రదర్ నేను అదే మనకు ఏంటంటే దేవుని ప్రేమనే నువ్వు ఎక్కడ వెళ్ళినా దేవుని ప్రేమ ఉండాలా మనుషుల ప్రేమ ఉన్న అది ఉండదు కదా స్థిరంగా ఉండనే ఉండదు అది ఎప్పుడుకున్నా పోల్సింది మనుషుల ప్రేమ ఎందుకంటే నేనేమంటున్నా అంటే ఎవరే స్టేజ్లోకి వెళ్ళిపోతారో తెలియదు ఎవరెక్కడ వెళ్ళిపోతారో తెలియదు అందుకే అంటున్నానమాట ఎప్పుడు కూడా కలుసుకుంటారో ఎప్పుడు ఎప్పుడో ఒకసారి కలుసుకుంటారు కానీ దేవుడు నీతో నిత్యంగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే దేవుని దగ్గర నువ్వు కనిపెట్టుకోవాలా ఆయన ప్రేమ నువ్వు కనిపెట్టుకుంటే ఉండాలా కదా దేవుని ప్రేమ మీలో నిలిచున్నట్లు కాచుకొని ఓడి ఆయన ప్రేమ నీలో ఉండాలని నువ్వేం చేయాలా కాచుకొని కూర్చోవాలా అంటే ఇప్పుడు ఒక ఓలా వేస్తాము ఓలైజేసి ఏం చేస్తాం ఆ చేప వస్తుందా లేదా సరే ఒక పిట్ట కోసం మాట్లాడ ఆ పిట్ట పడ్డదాకా ఒక వేటకాడ ఎట్లా వెయిట్ చేస్తాడో కదా మనం ప్రార్థన చేస్తున్నాం మన ప్రేమ దేవిని ప్రేమ కోసం అట్లే మనం వెయిట్ చేస్తూనే ఉండాలి కనిపెట్టుకుంటూనే ఉండాలా కదా ఆయన ప్రేమ కోసం మనం కాచుకొని ఉంటూనే ఉండాలా అది కదా వాకిం అది సెలవిస్తుంది మనకి ఇవి ఇక్కడ దేవిని ఉంటే ఒకే అందరి ఒక మనం స్వీకరిస్తాం మనలో మనం కట్టుకుంటాం మనలో పరిశుద్ధాత్మ ఉంటే ఎవడు ప్రకృతి సంబంధంగా ఉన్నాడో కదా ఎవడో ఆత్మ లేని సంబంధంగా ఉన్నాడో ఆత్మ వాడు ఎవడు ఉన్నాడో వాని వాళ్ళు చెప్పే వాక్యం మనం గ్రహస్తాం గ్రహించి ఏం చేస్తాం మనల్ని మనం సరి చేసుకుంటాం వాళ్ళని కూడా సరి చేసే ఉంటాయి కదా సందేహించి వారిని సందేహించి వారి మీద కనికరం చూపుడి ఎవరైతే సందేహంతో ఉన్నారో కదా వారిని ఏం చేయాలా ఆ సందేహాన్ని మనం తెలియజేయాలా కదా ఎవరైతే సందేహిస్తుో దేని అంటే ఏ విషయం అయినా సరే దేని విషయమైనా సరే అదే ఇంకే విషయమైనా సరే వాళ్ళ సందేహం ఇప్పుడు సపోజ్ తెగుల కోసం చూడండి ఎంతమంది ప్రాణ ఎన్ని మందులు వచ్చినా ఎంతమంది ప్రాణం చేసినా దేవుడు తెగులు తీసేస్తారంటే ఆయన టైం వచ్చే వరకే ఉంటుందేమో అట్లే అలా ఎంతమంది స ఎంతమంది సందేహిస్తుర్రో ఈ తెగుల కోసం కానీ కదా ఈ మందులు వస్తున్నాయి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి చెప్పి సందేహిస్తు వాళ్ళ కోసం చెప్పాలా అయ్యో ప్రభు అదే ఏమని చెప్పాలా దేవుడేది పెట్టండు దేవుడే తీసేస్తాడమ్మని చెప్పాలా సందేహం వాక్యం కోసం చెప్పాలా వాక్యం సందేహాలు చాలా మందికి వస్తాయి వాక్యం కోసం డౌట్ చాలా మందికి వస్తాయి కదా ఒక వాక్యం తెలిసి కదా మీకు ఆ సేనా దయ్యం పట్టిన వానికి కదా మన ప్రభు ఏమని సెలవు ఇచ్చిండా ఆ దయ్యాలకి కాలిబొమ్మలు సెలవు ఇచ్చిండా కాలిపొమ్మని అంటే వెలిబొమ్మలు సెలవు ఇచ్చిండా అంటే మన ప్రభు కూడా ఆ దయ్యాలను బంధించలేడు అంటే కాల్చియలేడు తెలుసా అంటే వెళ్ళి బొమ్మని ఆగ్నిచ్చిండు అంతే అంటే అవి పందులో చేరినాక ఆ పందులో ఈ సముద్రం పడ్డాక ఆ ఆత్మ చచ్చిపోయినాయా దయ్యాల ఆత్మ లేవు అది చచ్చిపోలేవు ఆ పందులో ఎక్కడ వాడి పందులే చచ్చిపోయినాయి మళ్ళా అవి కూడా ఎక్కడో బతికి ఉంటాయి మనవి అంటే నేను ఏమంటానంటే దేవుడు వీటిని బంధించలేడు మనం కూడా బంధించలేము వీటిని ఎందుకంటే దేవుడు బంధించడం మనం ఇట్లా బంధించండి చెప్పండి అంటే తొలగిపోమని ప్రార్థన చేస్తాం అంతేగాని ఆయన బంధించలేక మన సృష్టికర్తని బంధించలేదు వెళ్ళిపోమని చెప్పిండు అంతే నీవు ఈ ఆత్మను ఈ దేహాన్ని వదిలిపోమని చెప్పిండు అంతే కదా ఈ శరీరం వదిలిపోమని చెప్పింది అంతే వెళ్ళి ఎక్కడ పోవాలా అయ్యో ప్రభువా సరే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము ఆ పందులో ప్రవేశించడం మాకు సెలబీయమంటే సరే అక్కడి ను అని చెప్పేసి వాటిని బంధించలేడు వాటి పాతం తొక్కలేడు మన ప్రభువు కదా సందేహం ఎక్కడ ఉంటది సందేహాన్ని ఎవరైతే సందేహంతో ఉన్నారో ఆ సందేహం మనం క్లియర్ చేయాలా కదా ఎవరైతే హా ఎవరైతే డౌట్ఫుల్గా ఉంటారో డెవలప్ క్లియర్ చేయాలా కదా ట్వంటీ త్రీ చదివితే మాకు అర్థమవుతుంది ఎవరు ఎట్లా ఉన్నారో ఎవరిని మనం ఏం చేస్తున్నాం అనేది అర్థమవుతుంది అంటీ త్రీ చదువు బ్రదర్ అబ్బిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అలా చాలు బ్రదర్ తరచు చదువుకున్నాము కదా నువ్వు నమ్మిన ఈ ఎన్ని ఎన్ని రోజుల నుంచి అయిన సరే ఒక్కరిలా ఒక్కరిని రక్షించుకునే చాలా పోరా ఎంత అంటే నేను చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తాను నీ సేవ విషయంలో ఒకరిసాలు వంద మంది రోజు నువ్వు ఒకరిని రక్షిస్తావా లేదా అనేది నీ మార్గం నీ సిద్ధాంతం కదా ఎంతమంది అగ్నిలోకి పోతురు చూ ఇప్పుడు చూడు తెగులు వల్ల ఎంతమంది చనిపోయారు దేవుని తెలియకుండా కూడా ఎంతమంది చనిపోయారు అంతమంది అగ్ని అగ్నిలోకి తెలుసా ఎంతో మంది నడగానికి వెళ్ళిపోయారు కదా కదా అలా ఎంతమంది వెళ్ళిపోతారు కదా వాళ్ళ కోసం మనం వాళ్ళ కోసం మనం లాగాలి బయటికి లాగాలంటే ఏం చేయాలి మనం సందేహం ఉన్న వాళ్ళ దగ్గర మందు ఫెయిల్ అవుతుంది ఈ తెగులు వదులుతలేదు ఎందుకోసమని మనం ప్రభు పెట్టిండు అంటే పెట్టిన వాడి నీ నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఇక నీకున్న రోగం తెలిస్తే దానికి మందు తగ్గట్టిస్తాడు అని తెలియకపోతే ఏం మంది ఇస్తుంది ఎక్కడైతే ప్రాబ్లం ఎక్కడైతే ఎవరైతే ప్రాబ్లం పెట్టిరో ఆ ప్రాబ్లం పెట్టిన వాడి దగ్గరే మందు దొక్కుతారు మన ప్రభుత్వ తగిలిపెట్టింది కాబట్టి మన ప్రభు దగ్గర దీనికి సొల్యూషన్ దొరుకుతుంది దీనికి మార్గం దొరుకుతుంది ఎవరైతే చనిపోతుందో ఎవరైతే అగ్నికెళ్ళిపోతురో మన లాగడానికి మనకు దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు కదా శరీర సంబంధమైన వారి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రమో నొప్ప కొనక దాని తొట్టకుండా మిమ్మల్ని కాపాడుకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషనగాను నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మనవైన ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ పూర్వమును ఇప్పుడు సర్వయుగములకు కలుగును గాక ఆమెన్ కదా ఇక్కడ ట్వంటీ త్రీ ఏమంటుంది చూస్తావా శరీర సంబంధించిన వారి అపవృత్తులతో ప్రవర్తన మీద ప్రవర్తనకు ఏ మాత్రం మనం చోటు చేయడానికి వీల్లేదు ఎందుకంటే శరీర సంబంధంగా ఉన్నారు వాళ్ళు కదా ఆత్మ సంబంధంగా లేరా లోక సంబంధంగా ఉన్నారు వాళ్ళకి ఏమాత్రం మనం చోటు చేయడానికి లేదు వాళ్ళకి చోటిస్తే నిన్ను జడగొట్టే అవకాశాలు ఉంటాయి నేను మార్చే అవకాశాలు ఉంటాయి నువ్వు వాళ్ళని మార్చలే కానీ నిన్ను వాళ్ళు మార్చడానికి వీళ్ళే ఎందుకంటే వాళ్ళ శరీర సంబంధంగా ఉన్నారు అక్కడ వాళ్ళ దగ్గర ఆత్మ లేదు వాళ్ళ దగ్గర దేవుని ప్రేమ లేదు దేవుని వాక్యం లేదు లేదు కాబట్టి ఏమంటుండో వాళ్ళకి ఏమాత్రం చోటు చేయకండి మీరు వాళ్ళని మీ దారి తెచ్చుకోండి కానీ మీరు వాళ్ళ దారిలకు వెళ్ళకండి అని చెప్పేసి మన ప్రభుత్వం మాట్లాడుతుంది కదా ఎవరితోటి యువతతోటి కదా ఏమంటుండు ఎవరైతే శరీర సంబంధంగా ఉన్నారో కదా వారి వాళ్ళ కోసం ఒప్పుకోదు వాళ్ళం ఏం మాట్లాడుతు ఒప్పుకోకుండా ఏం చేయాలా వాళ్ళని మనం దారికి తీసుకొచ్చుకోవాలా దారి తీసుకొని ఏం చేయాలంటే ట్వంటీ ఫోర్ బ్రదరు దిల్లీ బ్రదర్ తొట్టి వెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుటకును తన ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులను కదా తొట్టిలకుండా నువ్వు పడిపోకుండా ఇప్పుడు చూస్తూ ఇంతకుముందు మనం వాకింగ్ చూసుకున్నాం మీద గాలికి అటు ఇటు కొట్టుకో కొట్టుకొని కదా అటు ఇటు కొట్టుకొని పోకుండా తొట్టిలకుండా మిమ్మను కాపాడుటకు తన మైమై ఎదుట ఆనందంతో మిమ్మను నిర్దోషులుగా తన మన ఆనందం కొరకు కదా ఆయన ఏం తన ఏమంటారు తన ఈ తన ఏమంటారు తన ఎదుట నిర్దోషులు నిర్దోషులుగా మళ్ళీ పెడతాడంట నిర్దోషులుగా ఏ తప్పు చేయలేరు మా బిడ్డలు వీళ్ళ దగ్గర ఏ కోపం లేదు వీళ్ళ దగ్గర తొందరల లేదు వీళ్ళ దగ్గర అలా ఏమంటారు అవతగా అవతల్ని అవతలని గుణం లేదు వీళ్ళలో ప్రేమ సమృద్ధిగా ఉన్నది అంటే ఏ తప్పు చేయలేరని తీర్పు దేవుడిని ఇస్తా అంటుంది దగ్గర నిర్దోషులుగా పెడతా అంటుండు ఇక్కడ నువ్వు ఉండాలంటే ఏం చేయాలా ఇతరులు నువ్వు కూడా ఎందుకంటే నువ్వు దేవుని వాకి చదువుతున్నావు కదా దేవుని దేవుని ప్రేమ నీకు గెలుచు కాబట్టి నువ్వేం చేయాలా ఇతరులు నువ్వు దేవుడు ఎట్లా కదా అట్లా స్వీకరిస్తేనే నువ్వు నిన్ను ప్రభు నువ్వు ప్రభు పోల్ని నడుచుకుంటున్నట్టు నువ్వు ప్రభు సేవ చేస్తున్నట్టు అంటే ప్రభు నువ్వు కానీ ప్రభువుని మొత్తం అవమానించుకొని నిన్న రూపటికి నువ్వు ఆహ్వానించుకోవాలా నీ రూపటికి నువ్వు ఆహ్వానించుకొని ఆయన పూలు నడుచుకుంటే నీ దగ్గర కోపం ఉండదు నీ దగ్గర తొందర పాటు ఉండదు అంటే ఏమంటున్నా నీ సేవ విషయంలో సరే ఎక్కడైనా సరే ఎవరు నీ మాట్లాడినా ఎవరు నీ మీద నింద లేసినా వాళ్ళకి ఎవరికి నువ్వు ఆపోజిట్గా మాట్లాడినా మాట్లాడలేదు ఎందుకంటే దేని మీద ప్రేమ వాళ్ళు ఉంది కాబట్టి లేదా మత ఇలా కదా ఆయన ఇంతమంది అయినా మీరు మోపినా ఇంతమంది ఆయన మీద అబద్ధ శక్తిని చెప్పినా ఎవరికైనా ఎదురు సమాధానం చెప్పిందా నేను తప్పు చేయలేను నా మీద నిందెదికేస్తాను మీరు అన్నాడా లేదు అనలేడు ఒకటే అన్నాడు ఆ మాట నాకు బాగా గుర్తుంటుంది తెలుసా వీధుల రాజు నువ్వేనా అంటే ఆ నువ్వు అన్నట్టే అన్నాడు తప్ప అరే నా మీద నేర ముందు కోపుతుండ్రా మీరు నేను తప్పు చేయాలని చెప్పేసి ఎక్కువ ఎవరిని తెలుసా ఎందుకంటే ఆయన ప్రేమ ఉంది అనడు దగ్గర ఎందుకంటారు చెప్పు ఆయన పెట్టనికే వచ్చింది ప్రాణానికిక్కడ పెట్టనీకి వచ్చింది కాబట్టి ఎదురు మాట్లాడతాడా ఎదురు మాట్లాడితే ఆ సేవకు ఫలితం లేదు ఆ పెట్టే ప్రాణానికి విలువలేదు అందుకే మా ఎదురు మాట్లాడలేడు ఎవరికి మొత్తం తగ్గించుకున్నాడు తెలుసు మొత్తం తగ్గించుకొని ప్రాణం పోయ్యేంత వరకి పోయినా కూడా ఎవరిని ఎదురు మాటలు లేడు తెలుసా చనిపోయే ముందు కూడా ప్రభు వాళ్ళు క్షమించన్నాడు కదా కదా వీళ్ళేం చేస్తారు వీళ్ళు తెలియదు అన్నాడు కదా చనిపోయే ముందు కూడా ఎవరిని ఒక మాటలు లేడు తెలుసా మన మనం ప్రభువు నడుచుకుంటున్నప్పుడు మన మీద మన దగ్గర సందేహం ఉండొద్దు ఎవరైతే సందేహంతో ఉన్నారో వాళ్ళ వాళ్ళ సందేహంగా మనం తెలియజేయాలా ఎవరైతే అజ్ఞానికి వెళ్ళిపోతారో వాళ్ళ మనం రక్షించుకోవాలా కదా నిన్ను నువ్వు ఫస్ట్ నిన్ను నువ్వు కట్టుకొని నువ్వు స్థిరంగా ఉండాలా విశ్వాసం స్థిరంగా ఉండి నువ్వు పరిశుతత్వములు పాలన చేస్తూనే ఉండాలా పరిశుతత్వం నువ్వు పాలన చేస్తే పది పది ప్రతి ఒక్కరి సమస్యనికి అర్థమవుతుంది ప్రతి ఒక్కరి బాధనికి అర్థమవుతుంది అప్పుడు నువ్వు ఏం చేస్తావు దాన్ని బట్టి నువ్వు పాలన చేస్తావు పరిశుతత్వంలో లేకపోతే నీకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు ఎవరికి అర్థం కాలేదు కదా దేవుడు మనతో మనతో మాట్లాడుతుంది కాబట్టి కదా మన జీవితాలు ఎట్లా మనం సరి చేసుకోవాలా ఇట్లా మన జీవితాలు ఎవరినైనా ఉంటే మనం సరి చేసుకొని దేవుని నడుచుకోవాలని కోరుకుంటున్నాను దేవుడు తన వాక్యాన్ని ధించున్నాక ్రదర్ ఒక్కరుగా మనం ప్రార్థన చేస్తాం చేసుకుని ముందుకు వెళ్ళిపోతాం చూద్దాం కొందరు నచ్చేస్తాం మళ్ళీ వాకిదనం మాటలు కొందరు వేసుకోవా అదే మా జీతంలో సరి చేసుకోవాలా మమ్మల్ని మేమే కట్టుకోవాలా వేసుకోవా ఇన్ని వాక్యాలు ఇన్నా వేసుకోవా ఇన్ని వాక్యాల నుంచి మీరు చూసినా అది మేము మేము గ్రహించుకుంటేనే అది మాకు అర్థమవుతుంది ఆ నేతలు మాకు తండ్రి తెరవండి గొప్పని కొందా ఇష్టం అండి ఎంతమంది అగ్నికెళ్ళిపోతూ వేసుకోవా ఎంతమంది నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళని మీరు రక్షించుకోవాలా నినామాలు రక్షించాలా మీ సన్నిధికి వాళ్ళందరినీ మీరు తీసుకురావాలి వేసుకోవా మీరే మాకు సహాయం నేర్చే గొప్పదని కొందనాండి ఈ యొక్క వల్ల ఎంతమంది బాధపడతారు ఎంతమంది నశించిపోతారు ఎంతమంది చనిపోతూ వేసుకోవా వాళ్ళందరినీ మీరు స్వస్థ ఇంకా తెగులు వేసి తెగులు రాబోతు వేసుకోవా తగుల నుంచి ప్రజలు మీరు రక్షించుకోండి హాస్పిటల్లో వేసుకో ట్రీట్మెంట్ అందలేక ఎంతమంది బాధపడుతూ వేసుకోవా వాళ్ళందరికీ మీ ట్రీట్మెంట్ దేచేయండి ఎక్కడైతే హాస్పిటల్లో డబ్బులు ఎక్కువ వసూలు చేస్తూ వేసుకోవా వాళ్ళు మీరు చర్య తీసుకోవేసుకోవా గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవాలా వాళ్ళ మీరు చర్య తీసుకోవాలా మందులు కానీ బ్లాక్ లో అమ్మడానికి బిల్స్ ఎక్కువ వసూలు చేయడానికి బిల్ మీరు సాయం తెచ్చి పది కొందరు నచ్చేసాం కానీ రక్షించుకో ప్రతి ఒక్కరిని రక్షించుకోవాలని మీరు మాకు సాయం చేయమని తెలుసు భరుస్తాను మేము ప్రార్థించండి ఒక్కొక్కరిగా పరుషు తరవాగు తండ్రి మీకు స్థితి సోదరాలైనా కృపమయుడ మహోనతుడకు దేవ మీకే వందనాలు ఇస్తాయా ప్రవహ ఉదయకాల నుంచి తరువానములు కాచి కాపాడినందుకు మీకెంతో వదనాలు ప్రభావ ప్రతి విషయంలో తనమల్లి మీరు మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తున్నందుకు మీకెంతో వందనాలు ప్రభావ అవునైనా శరీర క్రియలు ఎంతో స్పష్టమైన ఈ నుంచి మాకు విడదగల్పించి ఆత్మస్వరూపలుగా తయారు చేస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ అవునైనా తిరుమల అవి స్పష్టమైన ప్రభా అవి ఈ లోకానికి అనుగుణంగా ఉండేదినైనా కానీ ప్రభా ఆత్మ ఆత్మీయమైన జీవితం తండ్రి పర్లోకానికి అనుగుణంగా ఉంటుందని మీరు అనేక పర్యాలు మాకు బలపరుస్తున్నందుకు మీకు ఎంత వదనాలనైనా ముఖ్యంగా ప్రభా ఇక వైరస్ బారిన పడిన వాళ్ళందరి గురించి మేము ప్రార్థించిన వారిని ముట్టండి స్వస్థపరచండి అనేట్లంతా మళ్ళీ మీ కొరకు సాక్షి ప్రార్థిస్తున్నాం అది ఎంతగా విజృంభించి పనిచేసినా కానీ ప్రభా మీరు వాటి అధికారం ఇస్తున్నారు ప్రభా మేము ప్రార్థన చేసినప్పుడు అవి వింటున్నాయి ప్రభా కాబట్టి నైనా మీకు ఎంత వదనాలు ప్రభావ ఇది ప్రతి ఒక్క రామాలు వారి సేవ జీవితంలో ఇటువంటి సేవ ఎటువంటి సృష్టిలో ఇంతకుముందు లేదు ప్రభా ఇక మీదట ఉండకపోదంటున్నారు నేను కాబట్టి ప్రభావ దాన్ని ఏ రీతిగా మేము ముందు కొనసాగించుకున్న మీరే మా జ్ఞానం ఇంతకాలం తనుమని మీరు ఇచ్చిన యొక్క ఏ రీతిగా మీ మహిమార్థంగా మారాలనో ఈ యొక్క అవకాశంలో తను కాలంలో మేము దాన్ని సద్వినియోగం చేసుకుంటే భాగ్యంత ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం ఆయన రాజశేఖర్ వ్యక్తి గురించి ప్రార్థిస్తున్నాగా తను ముట్టి స్వస్థపరచండి ఆ యొక్క తన ఐసీ నుంచి బయటికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం దినేష్ ని కూడా స్వస్థపరిచి బయటికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం అట్లా ఎంతో మంది ఉంటుండే కదా ప్రభావ ప్రతి ఒక్కరిని ముట్టి వాళ్ళందరినీ మీ కొరకు సాక్షన్ పెట్టుకొని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా బ్రదర్స్ విషయంగా ప్రార్థిస్తున్నాయి కదా తండ్రి వాళ్ళతో మళ్ళీ ఐక్యత కలిగి అన్యోన్యంగా సహవాసం కలిగి ఉండేలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఇది ప్రేమ సిద్ధాంతం కాబట్టి ప్రేమ అనేక పగలను కప్పిపుచ్చునని వార్తలు కలిగిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరుగా జీవించలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం అవును మళ్ళీ అసహించుకొని ప్రవా ఒకరినొకరు ప్రేమించుకొనిలాగానే ఎందుకంటే మీరు ఏ రీతిగా మమ్మల్ని ప్రేమించారు ఆ యొక్క కలవర్సిల్లో ప్రాణం పోనంతగా మేము కూడా అదే ప్రేమను చూపించలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడ ఎంతో సమయం ముందుండింది ప్రభు అవును రాజత్తమలి పర్లోక రాజ్యాంకర్ కు మమ్మందరం సిధపడాలా ప్రభు అనే ఫ్రెండ్ సిధపరచాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ఏసుకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి యుద్ధుడ మహోన్నతుడ కణికరము గల దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి అయిన ఏసయ్యా నాయన నీకు వందనాలు ప్రభా తండ్రి నా తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా తండ్రి అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన ఎస్ నీకు వందనాలు ప్రభా ఈ గడిచిన కాలమంతా కాచీ కాపాడే కృపలో భద్రపరుచుకున్న ప్రభా తండ్రి దివారాత్రములు ప్రభా తండ్రి కంటి పాప వలే కాచీ కాపాడి యొక్క నూతన కృప ఇచ్చిన తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన పరలోక ముందున్న నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా సమస్త ఘనతా ప్రభావములు తండ్రి ఏసై అన్నికే యువయుగుములు కలుగునగాక లే ప్రభా ఇదిగో ప్రభా మధ్యాహ్న కాల సమయంలో నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలి ప్రభా పాటల ద్వారా మీరు మయమనందరు వాక్యం ద్వారా మీరు మాట్లాడినారు ప్రభా తండ్రి ఇదిగో ప్రభా తండ్రి పత్తి విన్న వాక్యం ప్రభ మా హృదయంలో భద్రపరచుకోవాలా ప్రభ అది విని పాటించి ప్రకటించే వారిగా మేము ఉండాలా తండ్రి అలాగే ప్రభా తండ్రి నాయన మీరు కలిగిన మనస్సు మీరు కలిగిన ప్రేమ మేము అందరికీ చూపించాలా ప్రభా తండ్రి కాబట్టి ప్రభా నాయన తండ్రి అంతమ వరకు ఎవరు సహిస్తాడో వాడే దక్షించబడతాడని మీరు వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రతిదీ మేము ఓపికగా ఓర్పుకో సమాధానంతోనే ముందుకు వెళ్ళిపోవాలా ప్రభా ఎందుకంటే మీరు ప్రేమించినారు ప్రభా ఈ లోకాన్ని అందరినీ కాబట్టి మేము కూడా అదే ప్రేమ అందరి పట్ల చూపించాలా అలాగే ప్రభాతండ్రి నాయన ఈ లోకంలో ప్రభా ఎంతో మంది ప్రియులు ప్రభాతం ఈ యొక్క వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభాతండ్రి నాయన ఎంతోమంది ఐసీయూలో ఆక్సిజన్ లేక బెడ్స్ లేక ప్రభా తండ్రి సరైన మెడిసిన్ లేక నాయన హాస్పిటల్లో చికిత్స లేక కూడా ఎంతో మంది ప్రభా నాయన ఉన్నారు ప్రభా వాళ్ళందరి పట్ల ప్రభా ఎస్ అయ్యా మీరు కనికరించమని మీకు రూప చూపించమని ఆ కలవరిశిలో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి అవును ప్రభా తండ్రి ఈ యొక్క వైరస్ని కానీ తెగులను గద్దించే అధికారం మీరు మాకు ఇవ్వలేదు కానీ ప్రభా తండ్రి దానిని మీరే గద్దించండి ప్రభుయే దాన్ని గద్దించనుగాక అవును ప్రభా మేము ప్రార్థన చేస్తే ఆ యొక్క వ్యాక్సిన్ గాని ప్రభా ఆ యొక్క వైరస్ ప్రభా తండ్రి వాళ్ళని విడిచిపెడతాదని నువ్వు చూపించున్నావు ప్రభ అది మేము నాయన పాటిస్తున్నాం ప్రభా దినదినం మేము ప్రార్థిస్తున్నాం కాబట్టి ఎంతో మంది నాయన సాక్ష్యం చెప్తున్నారు ప్రభ ఎంతో మంది స్వస్థపడి ఈ రోజు ప్రభా సజీవ లెక్కలో సాక్ష్యం చెప్తున్నారు కాబట్టి దానిని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావములు తండ్రి యుగ యుగములు కలుగునుగాక అలలియా ప్రభాతం ఎంతో మంది దుఃఖంలో ఉన్నారు ప్రభ భార్యని భర్తలను పిల్లలను తల్లిదండ్రులను కోల్పోయి ప్రభాతండ్రి నా ప్రభా ఎటు వెళ్ళలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు ఎంతగానో వాళ్ళు కృంగిపోయి ఉన్నారు ప్రభా తండ్రి కానీ ప్రభాతండ్రి మీరే మీ ప్రేమ చూపించండి ప్రభా మీ కృప మీ ఆదరణ వాళ్ళకి చూపించండి ప్రభా వాళ్ళు బ్రతుకు దినములంతా మీరు వాళ్ళకి సదాకాలం తోడయండి వాళ్ళ ప్రతి అవసరతలు మీరు తీర్చండి ప్రభా ఈ గ్రూప్ ఉన్న ప్రభా ప్రతి ఒక్క బ్రదర్ ని సిస్టర్ని పిల్లల్ని బంధువుల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క వైరస్ కి ఇన్ఫాక్ట్ అవ్వకుండా యొక్క వ్యాక్సిన్ కి ఇన్ఫ్యాక్ట్ అవ్వకుండా ప్రభా మీరే మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచుకోండి ప్రభా చంద్రశేఖరరావు అన్న కుటుంబాన్ని కూడా ప్రభా మీరు దీవించండి ఆశ్రవించండి అన్నకి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి అలాగే సిస్టర్ మంచి ఆరోగ్యం దయచేయండి పిల్లలకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా నా ప్రభా తండ్రి యొక్క వైరస్కి వాళ్ళు ఎవరు ఇన్ఫెక్ట్ అవ్వకుండా ప్రభా అన్న కుటుంబం చుట్టూ ప్రభా మీ యొక్క అగ్ని పెట్టండి ప్రభా నాయన ఏసయ్యా మీ ఏ సుక్రీస్త పరిశుద్ధ నామంలో ప్రభా నీ దూతలకు ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా అక్కడ అంతా కాపుదల అక్కడ ఉండాలా ప్రభా తండ్రి నాయన అన్న ద్వారా ఇంకా ఎన్నో విషయాలు మీరు బయలుపరుస్తున్నారు ప్రభా అంతే దినాల్లో మేము ఎలా నడుచుకోవాలా ఎలా మెలగాల ఏ రీతిగా ముందుకు పోవాలా ఏం చేయకూడదా ప్రతిదీ ప్రభా నాయన మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి మీరు మా పట్ల చూపిస్తున్న మీ యొక్క తండ్రి యొక్క విధానాన్ని బట్టి మేము నాయన మీకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేం ప్రభా కాబట్టి మీకు మీకు స్థుతులు స్తోత్రములు ప్రభాక దినేష్ బ్రదర్ ని కూడా మీరు ముట్టండి తాకండి నేను ఐసీయూలో ఉన్నారు ప్రభాతం అండి నాయన ఆయన లంగ్స్ ని ముట్టండి నైనా ఆ కలవరి స్త్రీలో మీరు పొందిన గాయముల ద్వారా ఆ బ్రదర్ స్వస్థపరచండి అవును తండ్రి రాజశేఖర్ బ్రదర్ ప్రభా నాయనా మీ అందరూ నిద్రించినారు ప్రభా తండ్రి అవును ప్రభా మేము నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం ప్రభా ఆ బ్రదర్ మీ యొక్క తండ్రి మీ దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయన భార్యని పిల్లల్ని తల్లిదండ్రుల్ని ఆయన బంధువులందరికీ మీరే ఓదార్పు దేయండి ప్రభా ఆ యొక్క భార్యకి ఆ పిల్లలకి మీరే తల్లి తండ్రి ప్రభా వాళ్ళకి తోడుండండి ప్రభా తండ్రి అలాగే ప్రభా నాయన ఢిల్లీ బ్రదర్ వాళ్ళ నాన్న గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా ఆయన కిడ్నీలు ప్రభా తండ్రి మీ జీవ వాయువుతో నిండాల అవి స్వస్థ కలగల పరిశుద్ధ నామంలో ప్రభా నేను ఆ కుటుంబం అంతా ప్రభా యొక్క సత్యంలోకి రావాలా ప్రభా మేమందరం నీ సత్యంలోకి రావాలా ప్రభా ఎక్కడలా ఈ లోకంలో మోసపోవడానికి వీల్లేదు ప్రభా ఎందుకంటే అంత దినాల్లో ఉన్నాం ప్రభా తండ్రి నీరు లాస్ట్ లో అంచుల్లో ఉన్నాం కాబట్టి తండ్రి మీ యొక్క ప్రతి ప్రవచనం ప్రభా మీ పరిశుద్ధాత్మ ఉంటేనే ప్రతి ప్రవచనం మాకు అర్థమవుతుంది మీ లేఖనంలో అర్థమవుతాయి ఎందుకంటే అవి మనుషుల ఈచన బట్టి మనుషుల యొక్క విధానాల ఊహలను బట్టి అవి రాయలేదని రాత్రి మీరు చూపించినారు ప్రభా కేవలం పరిశుద్ధాత్మతో ఉంటేనే ప్రభా ప్రతి ప్రవచనం లేఖనం మేము గ్రహించగలము అది మేము తెలుసుకోగలము కాబట్టి మా అందరికీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేసి మీ యొక్క ముద్రల మమ్మల్ని ముద్రించుకొని నాయన మీ యొక్క పెండ్లు ఇందుకు ఆహ్వానించినారు కాబట్టి ఆ యొక్క పత్రికలు తీసుకొని మేము రావాలా ప్రభా తండ్రి ఆ రీతిగా మీరు నడిపించండి మేము సిద్ధపడి అనేకులను సిద్ధపరచు ఉండేలాగా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా మీరు మాతో ఉండి మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ తండ్రి వేస్తే మా దేశాన్ని మా యొక్క ఈ యొక్క ప్రపంచాన్ని మీరు రక్షించుకోండి కాపాడని మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి నేనా ఎస్థు ప్రభా అనేక మంది ఎసు ప్రభా ఈ వ్యాధి చేత బాధపడుతున్నారు ఎస్ప్రభా తండ్రి అయినా వాళ్ళందరికీ విడుదల మీద దయచేయండి ముట్టని స్వస్థపరచండి ప్రభావిత ఐసీ లో ఉన్నారో వాళ్ళందరినీ హీల్ చేయండి దేవా మీకు ఎంతో మంది మీరు ముట్టి సంపూర్ణంగా హీల్ చేయండి ఎస్ప్రభా తండ్రి నేను మీ యొక్క జీవాన్ని వాళ్ళలో పోయే ప్రభావ తండ్రి ఈ యొక్క వ్యాక్సిన్ లోపల మీ యొక్క జీవానికి పోయండి వ్యాక్సిన్ ద్వారా ఎవరికి ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా మీరు సహాయం చేయండి ఇస్తు ప్రభా దేవానికి ఎంతో వందనాలు ప్రభా దినాలు భయంకరంగానే ఇస్తు ప్రభా దేవానికి వందనాలు అన్నారు ప్రభా మీకు అనుగుణంగా మేము నేర్చుకుని ఎలా సహాయం చేయండి మీలాంటి మనసు మీలాంటి ప్రేమ మాకు అందరికీ దయించండి ఇలాంటి తగ్గింపు జీవితం మాకు దయించండి దీవాన్ని ముఖ్యంగా ఇస్తు ప్రభా మా పరిశోత్వం మేము కాపాడుకోవాలా అనేకులను కూడా పరిశోధంలో నడిపించాలా ఇస్తు ప్రభా మీ సహాయం దండి తండ్రి తండ్రి అనేక మంది అన్నారు ఇస్తు ఏసు ప్రభా మా ప్రియులు అనేక మందిని ఇస్తూ ప్రభావ వాళ్ళందరినీ మీరు ముట్టని స్వస్థపరచండి తండ్రి నేను ఈశ్వరానికి ఎంతో వంద నాలుగు మీరు ముట్టి స్వస్థపరిచి వాళ్ళకున్న ప్రతి సంస్థ నుంచి విడుదల మీరు రైట్ చేయండి నేను దైవానికి ఎంతో వాడ వాడే ప్రతి మెడిసిన్ మీ రక్త సూక్ష్మి రైట్ చేయండి దేవానికి ఎంత మందికి అయితే ప్రభావ ఆక్సిజన్ కొరుతుందో వాళ్ళ ఆక్సిజన్ అన్ని లాగా సహాయం చేయండి ఇస్తూ దేవానికి ఎంతో వందలు మా దేశాన్ని రక్షించుకోండి దేశ ప్రజలందరినీ రక్షించుకోండి ఏసు ప్రభావ మీరు కాపాడని రక్షణ నడిపించండి మీరు అక్కడ త్రోళం ఇస్తారు ప్రభావ అనేక ఆత్మరక్షణ రావాలా దేవా నీకెంతో వంళ మీ యొక్క సువార్తను అడ్డిక చోట్ల ప్రకటింపబడాలా దేవా మీ వానికి అనేక మంది ప్రభావ మాకు అనేక మంది ప్రభావం మీ అందరు నిందించిన ఇస్తాయా ఆ కుటుంబాలకు మీ ఓదార్చింది వాళ్ళ పిల్లలకు మీరు తోడుకుండా తండ్రి అయినా వాళ్ళు లేని లోటు మీరే తీర్చగలరు ఇస్తారు ప్రభావ మీరు తప్ప ఇంకెవరు చేయలేరు అయినా ఇస్తాయా తనని మీరు కరుణించండి మీ కృపను చూపించండి ప్రేమను చూపించండి ఇస్తారు ఓ అద్భుత కరుడా నీకెంతో వందనాలు అద్భుతమైన కార్యాలు జరిగించండి మనం ముఖ్య ప్రతి బ్రదర్ తీసిస్టర్ని దీవించి ఆశ్రయించండి ఆ కుటుంబాలకు విడితే కుటుంబంలో ఒక్కరు మారితే అందరినీ మారుస్తాను ఎస్ ప్రభావ కుటుంబం అందరం మావి రక్షణకు రావాలా దేవా ప్రతి ఒక్కళ్ళు మీ నామంలో ముఖాలు వొంగాలా ప్రతి కుటుంబంలో ప్రార్థనలు జరగాల దేవా అనేకులు ఎస్ ప్రభావ తండ్రి అయినా ఎంతమంది ఆహారం లేక బాధపడతాం అందరికీ ఆహారం మీరు దించండి తండ్రి అయినా ఉద్యోగాలు లేదు వాళ్ళ ఉద్యోగాలు దండి శాలరీస్ లేదు శాలరీస్ తెయండి ఎస్ ప్రభావానికి ఎంతో ప్రభావ వేరే అనారోగ్యంతో ఇంతమంది ఉన్నారు వాళ్ళు అందరినీ కూడా హీల్ చేయండి దేవా మీ యొక్క రక్త ప్రక్షణ లోపల దయచేయండి ఇస్తే ప్రభావ దేవా అనేకులు విజ్ఞాప ప్రార్థన చేసేటోళ్ళని లేపండిస్తే ప్రభావ అనేకులు ప్రభావ విజ్ఞాప ప్రార్థన చేయాలా దేవా అనేకుల కోసం ప్రభావ గోజడాలు వస్తాయ మీ సన్నిధిలో తండ్రి చేస్తే అనేక ఎంతో బంధునాలు మీ సహాయం మాకు మీ ఆత్మ నడిపి మాకు అందరికీ దేవా మీరు మాకుండి దేవా మీ కృప్ మీ యొక్క చిత్తాంతాన్ని నడిపించమండి ఏ స్థితి అని చెప్పి ప్రభాషి గొప్ప దేవ సర్వశక్తివంతుడా సర్వనదుడా మహోనదులకు తండ్రి కృపమయ్య నీకు వందాలేసయ్యా గొప్ప దేవ దినవంత ప్రభావ మీ సాయం చేతి నడిపించినారు ప్రభా నీకు వందాలైనా మేము చేయపత్తి పని బాట్లు మీరు మాకు సహాయకులు ఉన్నారు ప్రభానికి వందాలుసాయా నీకు కృతజ్ఞతలైనా గొప్ప దేవ ఇంతకాలం మేము సజీలుగా ఉన్న మీ కృప వేసాయా నీకు ప్రభా నా దేవానికి వందలు ఇస్తాక మధ్య కనేశంలో ప్రభా నా దేవ మీకు సంతికి మేము కూడుకున్నగా ప్రభావ మీరే మాకు సహాయకులు ఉన్నారు ప్రభా నా దేవా నీకు వందాలేసాయా నీకే సతులు స్తోత్రమైన పాఠలధారా మైపోయిన వాక్యం ద్వారా మాట్లాడినా ప్రభావ నీకు వందాలేసయ్యా గొప్ప దేవా నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం అయినా మీరు ఆకడు సమీపగా ప్రభావ ఎంతో మంది ప్రభావ నశించిపోతున్నారు ప్రభలందరినీ ఆక తీర్పుల నుంచి అగ్నిల నుంచి ప్రభావ మేమందరినీ బయటికి తీసుకొని రావాలా ప్రభావ మీ చెంత మీద నడిపించాలా ఆ కలువరిశీలో మీరు చూపించిన ప్రేమను మేము అనేకలు మీరు చూపించాలా ఇసు మీలాంటి మనసు మీలాంటి హృదయం మాకు అనుగ్రహించండి క్రీస్తు కలిగిన మనసు మీరు మీకు కలిగి ఉండమన్నారు ప్రభావ మనసు మీ తలంపులు మేము కలిగి ఉండాలా దైవికంగా ప్రభావ మీందు మీరు నడుచుకులాగిన ప్రభ మీ పర్లో గొప్ప జ్ఞానాన్ని మాకు మా సోభిది సొంత తలంపలు కొట్టివేయని ప్రభ ప్రతి దశలో మీకు అంగీకారంగా జీవించే బిడలుగా తయారు చేయడం మన ప్రాదిష్టమైన గొప్ప దేవా ఇక చివరి కాలంలో ప్రభ అనేకులు ప్రేమ చల్లారిపోద్దన్న ప్రభ నైనా ఇస్త ప్రభావ చూపించిన ప్రేమ ఆ చెలువులో మీరు చూపించిన ప్రేమను మేము మర్చిపోకున్న ప్రభావ అనేకులు ప్రభ మేము ప్రకటించే బిడలుగా తయారు చేయమని ప్రాదిష్టమైన గొప్ప దేవానాథాన్ని నీకు వందాలిసయ్య ఓ గొప్ప దేవానాథన్ని ఎంతోమంది ప్రభావ వైరస్ తను ప్రభావ బాధపడుతుందిగా ప్రభా ప్రతి బిడ మీరు ముట్టండి ప్రభా మీరు స్వస్థపచ్చండి ఆ కలువరిశీల్లో మీరు పొందిన గాయల స్వస్థత ఉంది ప్రభావ ప్రతి బిడ సంపమైన స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశోధన నామన హలలుయ మీరు స్వస్థపచ్చని మహిమనందన్ లో ఐసీలు ఎంతో మంది ఆయన ఏసు ప్రభ చివరి దశలో కొట్టిమిట్లాడుతున్న ప్రభావ ప్రతి బిడ మీరు స్వస్థపచ్చని ప్రభావాలకు దయచేయండి ఓ ప్రభావ డాక్టర్స్ నర్సు కూడా ప్రభావ వాళ్ళకి చివరి దశ అని కానీ ప్రభావాల జీతాలు మీరు ప్రతి బిడ మీతో గొప్ప దేవ దినేష్ బెదర్ని ప్రభావ ఆయన వేసు ప్రభ మీరు తాకండి ప్రభ మీరు స్వస్థపచ్చండి ప్రభ నా దేవా ప్రభా ఒక ఐసీలు ఉంటున్న ప్రభా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ప్రభా లంగ్స్ ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ ఏసిన గద్దేసిన ఇప్పుడు విడిచిపెట్టుకోమో నీకు ఆజ్ఞాపిస్తున్నా నా దేవనా ప్రభావ ఒక వైరస్ మీరు గద్దించమని ప్రార్థిష్టమైన ఓ దేవాత దేవనా ప్రభావ బిడను తాకండి ప్రభావాలు మీ ఎందు ప్ర విశ్వాసం పెట్టినారు నా దేవనా ప్రభావ బిడకు విశ్వాసాన్ని మీరు బలపచ్చండి స్వస్థపరచండి ఆ కుటుంబ రక్షణ మనకు రావాల ప్రభావ ప్రార్థనతో తెలియదు ప్రభా కానీ ప్రభావ ప్రార్థన విశ్వాసం కలిగింది ప్రార్థన చేసినాం ప్రభా న నామం బట్టి ప్రభావ మీరు అక్కడ అద్భుత జరిగించి ఆ కుటుంబం రక్షించుకోమని ప్రార్థిష్టమైన ఇంకా ఎంతో వైరస్ ఇన్ఫెక్ట్ అయిన మా ప్రియులు ప్రభా కుటుంబాలందరూ మీరు దర్శించి మీరు బలపచ్చండి స్థిరపరచండి చివరి కాలంలో ప్రభావ బహు భయంకరమైన శ్రమల కాలం చుండగా ప్రభావ ప్రతి ప్రతి దశలో ప్రభావ మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా యథార్థంగా జీవించాలా ఓ ప్రభానతాన్ని నీకు వర్ణాలు ఇస్తయ్యా మీకు నీతి సత్యాన్ని మేము అనేకలు ప్రకటించాలా మీ వాక్యంలో సంపూర్ణంగా మేము బలపడాలా ప్రభావ సుగులు సంచలనం మాని ప్రభ ఓ ప్రభానతాన్ని ఇసు ప్రభావ మీ ఎందు మీరు మా ఎందు ప్రభ స చేయాలంటే మీరు మమ్మల్ని పెట్టినారు ప్రభావ ఒకరులైన జనువుల మధ్య జీవవాక్యాన్ని పట్టుకునే జ్యోతులుగా మీరు ఉన్నారని దేవ మీరు పెట్టినారు ప్రభావ ఆ అభిషేకం ఆ పిలుపు మేము మర్చిపోకున్న ప్రభావ ప్రతి దశలో ప్రభావ మీకు అంగీకారం విధేతగా నత మేము నడుచుకోలేకన్నా మీ జ్ఞానం మీ తలంపుగా ఇచ్చాను మీకు పశుధాత నడిపింపు మాకు ప్రతి చోట మీ కొరి శాసన పెట్టుకున్న అయినా నీకు వందాలుసాయా కేవీపీఎం ప్రతి బ్రదర్స్ కుటుంబాల్లో మీరు దీవించి ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి మీ సేవలు వాడుకోండి మీ బిడ్డలుగా మీరు తయారుజమం ప్రార్థమైనా గొప్ప దేవా నీకు వందాలు చేసిన ఈ శ్రమల కాలంలో ఎవరు కూడా కదిలింపు పడుకున్న మేము ఏ స్థితిలో మేము పిలువబడిన ఆ పిలుపుకు తగినట్లు ప్రభావ సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ప్రభ మీ వాక్యను ప్రకటించే బిడ్డలుగా తయారు చేయండి మీ మనసు మీ తలంపులు దయచే ప్రాదిష్టమైన గొప్ప దేవానికి వందాలి నా దేవ నా ప్రభావానికి వందాలి ప్రభా కృపామైన పరిశుద్ధి తన్ని నీకే స్తోత్రమైన ఈ చివరి కాలంలో ప్రభా నా తన ఇస్తు ప్రభ ప్రేమ చల్లారిపోద్దన్నారు కాబట్టి మేము ఆ రీతి ఉండకున్న పతి దశలో మేము జాగ్రత్తగా ఉండాలా ఆ దినం మీదకి ఊరిచ్చినట్టు అకస్మాత్తుకు వచ్చి మీరు మెలుగు గలికి ప్రార్థించమన్నారు మేము పత్తి దశలో మేము మెలుగు గలు మేము ప్రార్థించాలా మీరేమో సాయపడమని ప్రాదిష్టమైన చంద్రశేఖరణ ముట్టండి ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యం దైచ్చే ప్రభావ మీ పర్లో ఒక ఇంకా నింపండి ఇంకా అనేకమైన గూఢమైన రాష్ట్రాలు మీరు తేలిపచ్చండి మీరు సముచితమైన ఇంకా సంపూర్ణ నడిపించండి ఇస్తూ ప్రభ అనేకమైన మీరు బయలుపరచడం ప్రభావ అన్న చుట్టూ అగ్ని కంచే ప్రభ దుష్ట శక్తులు భయంకరంగా విద్యనుభిస్తున్న ప్రభావ పతి చీకర సైతాన దురాత్మను ఏస్తున్న గద్దిస్తున్నాడు దేవా ఈస్తు ప్రభ బిడ్డ చుట్టూ అగ్నికంచే నా తన మీ ప్రొటక్ష మీ కాదులు అనుగ్రహించిన ప్రభావ అవి డైరెక్ట్ గా అటాక్ చేస్తున్న ప్రభావ దయ్యాలు మీరు గద్దించమని దేవాతి దేవన ప్రభావ అగ్ని కంచేసి మీరు కాపాడండి ఓ ప్రభు ఇద్దరు పిల్లలు మీ చుట్టూ ప్రభావ మీకు కంచేసి ప్రభ ఆయన మీకు దృష్టి నుంచి మీరు కాపాడండి మీ కృపతో నింపండి మీ బలంతో నింపండి ప్రభా వైరస్ నుంచి మీ మీరు కాపాడండి మీ కృపలో భద్రపరచుకునే స్టడీస్లో మీరు చూడండి శిశర్ ముట్టండి తాకని ప్రభావ మంచి ఆరు కింద ఇచ్చిన పర్లోకి ధ్యానం చేతిని పింక్ ఆత్మీలతో నడిపించే మీకు గొప్ప సాసన పెట్టుకోండి కుటుంబం జుట్టు మీకు కంచేసి మీరే కాచి కాపాడమని ప్రాదిష్టమైన ఆ రీతిగా అన్నదములు ప్రభావ ఉన్న రిస్తు ప్రభావం అందరూ ప్రభా సర్వసత్యంలోకి రావాలి ప్రభులు మీ వైపు రావాల ప్రభావ సత్యాన్ని గ్రహించి బిడ్డగా తయారు చేయమని బంధువులందరూ మీరు రక్షించుకునే ప్రభావా నీకు వందాలు ఇస్త కళ్యాణ శిశర్ ప్రభావ్ ఫ్యామిలీ రక్షించేందుకు నీకు వందాల ప్రభావ ఆ కుటుంబం గొప్ప సాసనలు ఏమైతే మీరు వాడుకొని బలపర్చని శిశ్యనక్క మీరు తలగ పెట్టండి అనేకమైన విషయాలు మీరు బయలుపరచండి ఆ కుటుంబం అక్కడ సేవలు మీరు అభిషేకించి మీరు బలంగా వాడుకోమని ప్రాదిష్టమైన నా దేవనా ప్రభ దీనివంతా మీరే మాకు సహాయకులు నడిపించండి వాతావరణం కూడా మీ కార్పులో తీసుకొని ప్రభావ ఎండస్వరం నుంచి మీరు మమ్మల్ని కాపాడమని ప్రాదిష్టమైన ఎంతోమంది ప్రభానతని మారుమూల గ్రామాల ప్రాంతాల్లో ఎంతో మంది సువార్థ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ సువార్థ ప్రకటించబడాలా ఓ ప్రభావ మీ పేరే తెలియని ప్రజలు ఉన్నారు ఎన్నో ఓ ప్రభ మారుమూల గ్రామాల్లో సువార్త లేదు ప్రభావ అలాంటి ప్రాంతాల్లో వెళ్ళి మేము సువార్థ ప్రకటించాలా అనాథ బిడ్డల ప్రభావతని వృద్ధులు వాళ్ళందరూ మీరు ఆదరించాలా బలపరచాలా ఆహారం లేని ఎసు ప్రభా ప్రతి దశలో ప్రభావ మీరు ఆరిత నడిపించండి ప్రభావ మెల్కి సద్దు క్రమంలో ప్రభావరంతర మమ్మల్ని యాజకులకు పెట్టినారు ఆ యాజకత్వం సంపూర్ణంగా మేము కొనసాగించుకోమపచ్చి పెళ్ళగా మమ్మల్ని అందరూ తయారు చేసి మీరు ఆకులు మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని త్వరలో రానున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామూన ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మేన్ తరీ మా దేవాభ ఈ సమయం వరకు మేము క్షేమకరంగా ఉన్నామంటే నీ కృపా దయ తర మా దేవాప్రభ మమ్మల్ని అంతా నీ యొక్క సజీవ లెక్కలో పెట్టుకున్నందుకు నీక లెక్కలేని వందనాలు అయ్యత సూత్రములు ప్రభ మా గురించి తెలియక ఎంతో బిడ్డలు అన్యులు పాప జీవితంలో జీవిస్తున్నారు తరు మా దేవ ఆ బిడ్డలను జ్ఞాపకం మేమందరం ఈ యొక్క నీ యొక్క వాక్యాన్ని ఈ రోజు విన్నాం తర్మ దేవ ఆ వాక్యం ద్వారా మేము నడుచుకున్నకు సాయం చేయం తర్మ దెవ ప్రభ ఎంతో మంది అబద్ధ వచ్చినప్పుడు తర్మ దేవ మేము స్థిరంగా నిలిచాయి నీ యొక్క నీ యొక్క సత్తమైన వాక్యాన్ని పట్టుకొని మేము ఇతరులకు చెప్పేవారులాగా మమ్మల్ని నడపండి తర్మ దేవతీ సూత్రములు ప్రభాతాన్ని సూత్రములు ప్రభ నీక లెక్కలేని మా దెబ్బ ప్రభ ఈ కోవిడ్ కేసు తోటి ఎంతో మంది బాధపడుతున్నారు తరు మన దెవ అబిడ జ్ఞాపకం చేసుకో రుద్రులని పిల్లలని ప్రతి ఒక్క ఏమైనాస్తులను జ్ఞాపకం చేసుకుంటారు ఏమైనా స్త్రీలని ఎవరి పురుషులను జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళు పాపలకు అద్దు లేకుండా ఆ పాప జీవితంలో జీవి ఎంతో మంది పాప పాప ఊబులో పడిపోతున్నారు తరు మద్యవా వాళ్ళని ఒక రెక్కల కింద బరదపరుచుకొని కాచి కాపాడండి తరు సూత్రముడు ప్రభాతండి నీకెళ్ళి ఎక్కడైనా వందనాలేయ ప్రభాతండి మధ్యవా మాకు ఉండడానికి మంచి గృహాన్ని తినడానికి మంచి హారాన్ని ఇచ్చినవుతారు నీకెళ్ళి ఎక్కడైనా వందనాలేయ ప్రభా ఇవి ఏవి బిడ్డలు రోడ్ల మీద అనాథాలుగా బతుకుతున్నారు తర్మా దేవాప్రభ అలాంటి బిడ్డలన్నీ ఒక రెక్కల కింద భర్తపరుచుకొని కాచి కాపాడండి తరు సూత్రములు ప్రభ తరే నిన్ను నేను మర్చినా మమ్మల్ని మరవన గొప్ప దేవుడు అవుతారు మా ఆ రీతిగా నువ్వు ఇతరులను ఎలా అయితే మమ్మల్ని ఎలా అయితే ప్రేమించావో ఇతరులను మేము అలా ప్రేమించే వారిలాగా మమ్మల్ని నడపండి మార్చండి తరు అలా నడిపించండి తరు సూత్రములు ప్రభాతం అండి సూత్రముల ప్రభా నీ యొక్క వాక్యాన్ని మేము ఇతరులకు మాకంత జ్ఞానాన్ని దయచేయండి తరు మధ్య వా నాకు జ్ఞానం కొద్దుగా ఉంటారు నీ యొక్క నామంలో నా దయచేయండి ఇతరులకు నీ యొక్క సువార్త ఘనంగా చాటి చెప్పేదాన్ని లాగా నేను ఉండేస్తారు సూత్రముల ప్రభాతండి మధ్యవా కేబిపి గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటారు మధ్యవ ప్రభ దిలీప్ దిలీప్ బ్రదర్ వాళ్ళ డ్యారి జ్ఞాపకం చేసుకుంటారు మధ్యవా ఆ బిడ్డను తాకి ముట్టి స్వస్థపరచుకోండి అనారోగ్యంతో నీ యొక్క నామంలో ఆ బిడ్డను తాకండితారు మధ్య వా రేపటి దినాల్లో ఆ సూత్రములు ప్రభా తండ్రి నీకెళ్ళెక్కలేని వందనాలే ప్రభా మ చంద్రశేఖర జ్ఞాపకం చేసుకోండి ధర్మదేవా ప్రభా ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని దేచేయండి తరు ఇతరులు ఎంతో నీ గురించి తెలియని బిడ్డలు ఉన్నారు ధర్మదేవ్ ఆ ఎంతో మందికి చెప్పేలాగా ఆ నడిపించండి ధర్మదేవ ఆ బిడ్డ ఇంకెంతో మార్చేలాగా ఆ మా ఆ అక్కడికి నీ యొక్క సేవకుల దగ్గరికి పంపి నీ యొక్క సేవకులని ఆ బిడ్డల దగ్గరికి పంపించండి ప్రైబపుల్ ట్రైబల్ పీపుల్స్ ఎంత మంది నీ గురించి తెలియక అడవిల్లో ఉండిపోయారు తరు మరి దెవ దగ్గరికి నీ యొక్క సేవకులను పంపించండి తరే మరి దెవ ఎంతమంది అనేకులు నీ గురించి తెలియక పాప జీవితంలో జీవిస్తున్నారు తర్వా అక్కడికి నీ యొక్క సేవకులను పంపించి వాడు వాడబర్చండి తరు మరి దేవా ప్రభా తండ్రి నీకెళ్ళెక్కలేని వందనాలే ప్రభాతం ప్రతి ఒక్క ఏమైనా స్త్రీలను ఏమైనా పురుషులని నీ యొక్క ఆధీనంలో పెట్టుకొని వాళ్ళని గొప్ప సేవకులను చేయండి తర సూత్రములు ప్రభా నీకెళ్ళెక్కలేని వందనాలే మధ్యవ ఈ కోవిడ్ కేసులో బాధపడుతున్న ఐసీలు ఉన్న ప్రతి ఒక్కడ జ్ఞాపకం చేసుకో ఆ కుటుంబాల జ్ఞాపకం చేసుకోండి తరు మధ్యవ ప్రభాతాన్ని సూత్రములు ప్రభాతాన్ని మధ్యవ ఈ చిన్ని ప్రాంతాల్లోనే నేను తప్పగా ప్రార్థన చేస్తున్నా అతి విధంగా పెట్టినా అంతే ఆ మెయిన్ జీవంగ వధనా చరించిన అవుతాండి అయ్యా ని కృపను బట్టి కనకరం బట్టి మనం నడిపిస్తున్న విధానం బట్టి నీకు బంధనాచరించిన చదువుతాండియా గొప్ప దేవుడు ఏసేయకు వంధనాచరించిన చదువుతాండి అయా ఇక్కడ మేము సహవాసంగా కూడుకునేమంటే అది నీ కృప కనికరమైన చదువుతాండి ఈ యొక్క సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే నీ కృపను కనికరమైన దాయించండి అయ్యాన ప్రజ యొక్క తప్పులు పాపాలను క్షమించిన దగ్గండి అవి అన్ని తట్టు జీవితం తిరిగి కృపను మాకు దయచేదవుతండి అయ్యా ప్రత్యేక బిడ్డను మీరు దీంట్ ఆయన ఆశీర్దించి ముట్టి కనకరించడం జరుగుతుంది ఆయా పనికి రైని వాటికి మేము వెనుకబడడానికి వీలు అనేది అవుతుంది అయన్ని యొక్క పరుగు తుద పుట్టించడానికి ఇక్కడ పను కనకరములు దాయించండి అయ్యా గొప్ప దేవుడు ఏసయానికి యొక్క ప్రేమ చటించడానికి ఈ యొక్క పనులకు మేము వచ్చామని అవుతాండి ఆ ప్రేమను చాటించడానికి ఇక్కడ పను కనకరము దాయించండి గొప్ప దేవుడి ఏసయాన్ని వందని ఆచరించినది అవుతుంది అయ్యా కాలంలో ఉన్నది అవుతాండి అయ్యా ఈ శమకాలంలో ఆయన నిన్ను తలుచుకునే గుణము జ్ఞానము మాకు దాయించినది అవుతండి అయ్యా మా యొక్క సమయాన్ని విరుద్ధంగా మేము కూడా కృపణ కనక్రమను దయచండి గొప్ప దేవుడు ఏసేసి అన్ని ముందు ఆచరించిన చదువుతండి అయా అయితే కోవిడ్ తో బాధపడుతున్నారు వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి ఆయన ఆశ్రదించి ముట్టి కనకరించండి జరుగుతుంది అయా ముఖ్యంగా ప్రత్యేక వీడియోని మీరు దీవించండి నాయన సమాధాన పరచండి అవన్నీ చిత్తాన్సరకు మేము తిరగాలని కృపణ కనక్రమను దయచేసి ప్రతి ఒక్క వీడిని దీవించి ఆశ్రదించుకోండి వేసిన వీడుకుంటున్నాం అలా నా దీవానికి శృతం ఆ కలర్స్లో ప్రభ మా పాపం షాప రోగాలు గురించి కూడా తెలియజేసి మీ రత్నంతో కొనుక్కొని ప్రభా దీవానికి శృతం మీ సత్తు చేసుకున్న నీకు వందలు నా దివా మీ కిరపన మమ్మల్ని అని చేసుకోండి నా దివా దినేచ ముట్టంతా కానీ జ్ఞాపనం చేసుకొని స్వచ్ఛపరచండి అలా ఐటీ ఐటీ నుంచి బయటకి తీసుకురండి అలా దివానికి శ్రతం ఇంప్రెషన్ అని గద్దించండి జీవాన్ని వస్పోషించే స్వచ్ఛపరిచి ఆ బిడ్డ గొప్ప సాక్షిగా ఉండాల దగ్గర రావాలా అలలీ నా దీవ మీరే కారణం చేయండి ఆ కుటుంబం ఓదార్చండి మెడిసిన్ తొంభైని న్యాయస్థాని సోదం దీనిపై నాయన ముట్టం తాకండి కిడ్నీ హీల్ చేయని అలాది నా దీవాన్ని సమస్య సాధ్యమే సుప్రభ అండి అవాలి ప్రభా మంచి ఫంక్షన్ కాదా బీపీ షుగర్ కంట్రోల్ ఉండాలా మీరు ప్రకమించి లేవాలా అలది ఎలాగో భాషం పొనక భాషం పొందారా మీకు సుప్రభ వాసం చెప్తాను సాధించని శాక్తిని నిలబెట్టుకోండి ఆ కుటుంబంలో మీ పరిశుద్ధ ఆత్మ జ్ఞానంతో నిప్పి మీ సేవలో వాడకం నా దీవాన్ని రాకడంతో శ్రమి పొంది మేము శ్రమ కాలంలో భయంకర దీనంలో ఉన్నాం అలలీ అనా దివానికి నీ ప్రేమ కోసం కాశీ కన్ను పెట్టుకోవాలా నా దీవాన్ని ఇస్తున్నాం ఏ దాస్ తన పనిలో వాళ్ళకే మెచ్చుకుంటా ఉన్నారు ఏదాకా ప్రీతి గల సేవ చేసి సహాయం చేయండి నా దీవాన్ని శోధం చేస్తాం అలలీ క్రీస్తు ప్రభ నా మన తని మా దేశం జ్ఞాపకం చేసుకోండి అలలీ అనా దీవానికి అలలి ఐసీలో ఉన్నారు ఎస్ ప్రభా నానా ప్రభా ఉన్నారు నానా జగాలో ఉన్నారు వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు స్వస్థపరచండి అలలిగా వాళ్ళ ఆత్మ తెలియండి నువ్వే దేవుడిని మాట్లాడండి వాళ్ళ పడకం నుంచి లేబెట్టి ఆ శ్రమం నుంచి విడిపించండి స్వస్థపరించండి అలది వైరస్ ని గద్దించండి సుప్రభ మీరే విడిపించండి అలలియా వాళ్ళకి మీ దగ్గర రక్షణ పొందాలా డాక్టర్ గ్యాప్ జ్ఞానం తెచ్చని ఉన్న ఉన్న నిజం ఆ జ్ఞానం తెచ్చని వాళ్ళవి పాపం శ్రమించి కఠినం తొలగించి వాళ్ళు తోడుని అగ్నికరించని వాళ్ళవి మార్చండి నర్సులు మార్చండి ఆరోగ్యం తెచ్చి జ్ఞానం తెచ్చని అక్కడ వార్త చెప్పాలా ఎంతో బిడ్డల్ని రక్షణ నర్సులు ఉన్న శుభ్రభ రక్షణ పొందింటారు వాళ్ళు పొంద వార్త జరగాల మీరే కారణం చేయండి వాళ్ళు సరస్సు రావాల వాడిపోయిన ముట్టని తాకని మీ రక్తాన్ని పోయి జ్ఞానం తెచ్చండి నా దీవానికి శ్రోతం అలలియా ఇసుక సుప్రభానికి శ్రోతం చేస్తాం మళ్ళీ ఇంకో వైరస్ వచ్చింది ఆ చిన్న పిల్లలకు ప్రభ అల భయంకర పీలిస్తుంది ఆ వైరస్ ని గద్దించండి చిన్నపిల్లలు మీ బహుమానం ఇస్తే ప్రభ వాళ్ళు స్వస్థపరచండి వాళ్ళ ప్రభ మీ యొక్క అలలియా గాయల హీలింగ్ చేయండి మీ జ్ఞానం తెచ్చండి వాళ్ళు రక్షించుకొని వైరస్ నుంచి విడిపించండి నా ప్రభానికి మొదలు ప్రభా నాదేవా మన ఎంతో మంది పాస్తులు ఉన్నారు మా ప్రియులను వాళ్ళ చిన్న మూల పెడుతున్నాం వాళ్ళు జ్ఞాపకం చేసుకొని వాళ్ళవి ఆదరించండి మీ జ్ఞానం తెచ్చండి నాదివా మన ప్రభా వాళ్ళ హారం తెచ్చండి శుద్ధాత్మ తెచ్చండి అలానిగా మీ యొక్క తీసి ఉల్లాస వరసం తెచ్చని ఎంతో పిల్లలు ప్రభా ఈ లోకం విడిచి నిజంగా నిధులు ఇస్తున్నారు కుటుంబ కుటుంబ విడబడి కుటుంబానికి ప్రార్థిస్తున్నాం వాళ్ళ సేవల వరకు సహాయం చే పది కాంగ్రెస్ ప్రభా స రావాలి సుప్రభ మీరే కారణించండి నా దేవ మా కిమ్డమ్ నుంచి ప్రదేశం కిమ్డంలో జ్ఞానం తెచ్చి తెలియజేసండి ఇప్పుడు ముందు వచ్చి వాళ్ళ అలలి ఆదుకోవాలి సుప్రభ వాళ్ళ కఠినం తొలగించండి మంచి ప్రాబ్లం చేసి సాధించండి నా దీవానికి శోధం చేసాం విశాఖనికి పొందాలి సుప్రభ అలలియ నా దీవానికి దేశం రక్షణ పొందాలా ప్రతి పాపం క్షమించండి నా దీవానికి శోధం చేసాం సువార్త ఇష్టం పడాలా అలలియ కేబి అనుకంలో ఎంతో వాళ్ళ ముట్టని తాకండి ప్రసిద్ధాత్మని పని బలంతో దీవించండి పది కుటుంబానికి చేయండి వాల్వీ సేవలు వాడవల చిన్న పిల్లల సేవ వాడ ఈ వైరస్ నింపడం కూడా సాధించేయండి ప్రభానికి సొతం మన కేపీఎంలో ఎంతో మంది ప్రభ అలాగే మన తని రాసి ప్రభా అల వాట్సాప్ లో వాళ్ళందరూ స్వసపరిచని నిశాఖి అన్నిలో పెట్టుకోండి బిడుదల దేయండి ముఖ్య ముట్టి తాకి ఆమె సరస్వతి నడిపి రక్షణ దైచేయండి ఆ రూసి విడిపించిన నొందాలు వాళ్ళ బంధువులు వైరస్ తాకి వాళ్ళు విడిపించండి చిన్న పాపం వాళ్ళు జ్ఞానం దించండి నాదేవానిస్తుతం అన్న నుంచి మొర పెడుతున్నాం తాకండి బలం ది శక్తి తెచ్చి ఆరోగ్యం దయించండి అలలీజ నాదేవా ఇంకా ప్రార్థన కలపాలా అలలీజ ఇంకా సరస్వతం నడిపించండి అనేక రాల మాకు సరస్సులు పెంచండి ఆ దీవానికి మన బలం ది శక్తి అన్న లెక్క వాక్షన్ మీరే ఖాయం చేయండి ఇంకా ప్రభావ పురుషుధాత్మకం ఇచ్చండి ఇద్దరు పిల్లలు మట్టి దీవించి ఆశీర్వాదించి మీకోసం బలమైన సేవ తాకండి వాళ్ళ శ్రబ్య బ్లెస్ చేయండి నాదేవాణిస్తుతం చక్రబలి కుటుంబం ఎంత ఆకలిని జ్ఞానం తెలియచని ఆ బిడ్డ అభిసేవ చేయాలా అలలిగా వాళ్ళ భార్య అభిసేవ చేయాలా సంతానం కలిగించి వాళ్ళ డాడీవి సేవ వాళ్ళ బంధువులు ఎవరు ఎవరు సాగింది వాళ్ళ విస్తృతపరచని నా ప్రభా నితం నీరాక సమీప ఉంది అలలిగే నాదివా ఎట్లా జీవించాలా జ్ఞానం తెచ్చని ప్రేమ తెచ్చని కలవరిశులు ప్రేమ తెచ్చని ఆ ప్రేమను ప్రకటించాలా ఆ రోజు శిష్యులు పరిగించని ఈ రోజు ప్రేమ కుండించని అలగే నాదివాన్ని శృతం చేస్తాం మీరు అక్కడ మాకు సిద్ధపరచుకు మనిస్తున్న ప్రశ్న ఆమె కన్న మూసుకుందాం స్వత్రం ప్రభా నేనే మహప్రభ నీ పాలనలోకి వేళ స్థూత్రాలు దేవాయసింహ మధ్యాకాల సమయం దేవాయస్మ ప్రభా మనం ముట్టి శ్వాస పరిచి దేవాయసింహ ప్రభా నీ తడ్డు తిరిగే బిడ్డలుగా ఉంటే సాయం చేసిన దాన్ని బట్టి స్తోత్ర మహప్రభ దేవ మహప్రభ ఈ రోజు చూడకుండా ఎంతో మంది నీ నామంలో మేము ప్రాణిస్తున్నగా నీకే మహిమ ఘనత ప్రభావం చెందాల మహప్రభ నేను పూర్ణ పూర్ణ హుజంతో పూర్ణ బలంతో మేము నేను సేవించే బిడ్డలు ఉంటాను శామ్ చండ్ దేవాసా మా ప్రభావ ఎంతో మంది కోవిడ్ తో మరణిస్తున్నారు మా ప్రభా ఈరోజు చూస్తుండే ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబాలను ఆదరించండి మా మీరే శామ్ చేయండి దేవా కేవీపీఎం మీరు కేపీఎం లో బిడ్డలు ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దేనికి ఆసరించండి దేవా వారికి కావాల్సిన ప్రతి తీర్చండి మా మీరే తోడైనాడు మా ప్రతి ఒక్క చివరి క్రీస్ నువ్వు గర్తించండి మీరే తోడైన దాన్ని బట్టి వందన సూత్రాలు దేవాయిస్తా మీరు చూస్తుంటే లాక్డౌన్ వల్ల దేవాయిస్తున్న ఇంతమందికి ఆహారం లేదు మా ప్రభా వారికి మేము దేవాయస్మ ప్రభావ దయచేసే వాలంటీర్గా మేము దయచేసే భాగ్యం దయచేసి దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా ఇంక మేడే నర్షం కుమరించండి దేవ ప్రతి ఒక్క బిడ్డ పైన దేవాయస్మ ప్రభావ మరి నీ తడ్డు తిరిగే బిడ్డలుగా సాయం చేయండి మా ప్రభావ నీ వాక్యం పాట వేయండి ఒక ప్రార్థన చేయండి దేవాయస్మ ప్రభావ నిల కడ ప్రార్థన చేయడానికి సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థ పరిచయం మా ప్రభావ దేవాయస్మ ప్రభావ ఇలా చూస్తే జీడిపి గ్రోత్ ఫైనాన్షియల్ క్రైసిస్ దేవా ప్రతి ఒక్కరికి ఎంతో మందికి ఎంప్లాయీస్ కి జీతాలు రాలేదు మా ప్రభావ ఎంప్లాయీస్కి ప్రతి ఒక్కరికి జీతం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాక సాయం చేయండి దేవా దేవ ఎదకారుల మనసు మార్చండి మా ప్రభావ దేవా మీరే సాయం చేయండి దేవా లే బిజినెస్ కూడా దేవా డెవలప్మెంట్ అయ్యేటట్టు సాయం చేయండి మా ప్రభావ ఒకమైన నష్టం కుమరించండి దేవా ప్రతి ఒక్క దాని నుంచి దేవా మీరే విడుదల దయచేయండి మా ప్రభావ ఇలా చూస్తే ఎంతో మంది దేవా చేస్తున్న ప్రభావ నశించిపోతారు మా ప్రభావ సేవకులు కూడా పడిపోతారు మా ప్రభావ ప్రతి దీవన చత కుమరించండి మా ప్రభు చంద్రశేఖర్ నాకు దేవ ప్రతి ఒక్క దాంట్లో మీరు తోడు వందన స్తోత్రాలు దేవా మాకు ప్రతి ఒక్క స్తోత్రం దేవు ప్రతి మర్మం చెప్తుండగా మీరే జ్ఞానం దాచండి మా ప్రభావ ప్రతి మీరు సాయం చేయండి దేవా అక్కడిని వాళ్ళ పిల్లల్ని ప్రతి పనులు తెచ్చి దీనికి ఆశ్రయించండి చక్రవర్తి గారు కూడా ప్రాణిస్తుంది మా ప్రభావ వాళ్ళ సిస్టర్ని ఏదో మమ్మీని ప్రతి పనులు తెచ్చి దీనికి ఆశ్రయించండి మా ఇంకా సేవలు ఎదుగుతుండే కదా మీరే సాయం చేయండి మా ఇంకా ముందుకు తీసుకెళ్ళండి మా ప్రభావా అలాగే దిలీప్ వాళ్ళ బాధ గురించి ప్రాణిస్తున్నాను మా ప్రభావా ప్రతీష్ణము గర్దించండి మా ప్రభావాత కిన్ని నొప్పి నుంచి ప్రత దాని నుంచి దేవాయశ్ర మా ప్రభు నుంచి ప్రత దాన్ని దేవా గర్దిస్తున్నాను మా ప్రభావా మంచి దేవాయస్య మా ప్రభావం నిరకాడగా సాయం చేయండి మా ప్రభావా ఎంతో మందికి పెండి కాదు ప్రతి ఒక్కరు పెండి గురించి ప్రాణిస్తున్నాను మా ప్రభావా ప్రతి ఒక్కరికి సమయంలో ప్రతి ఒక్క సమయంలో సాయం చేయండి మా ఒక దీవులు కుమరించని దేవా మీరే తొడగిన దాన్ని వర్ణ స్తోత్రాలకు ఇంకా ముందు నీ అందు బలపడే మేము జీవించేలాగా సాయం చేయడం మాత్రం తీసుకున్న తగ్గించేము నీకు అంగీకారంగా ఉండి తగ్గించుకునే వాసం అప్రవా నీ అందు మేము భయపడుతులు తగ్గి జీవించడానికి సాయం చేస్తారని త్వరగా రాబోతున్నున్నాం తండ్రి ఆ మెయిన్ చేసుకున్నాం హర్షదుడా ప్రభ తండ్రి నాయనస నీకు వందనాలు తండ్రి ప్రభ గొప్ప రాజ గొప్ప ప్రభా నేను ఇంతమంది సమయం మాకు అనుగ్రహించినందుకు నీకు తండ్రి ప్రభా మరి దిన దినము నాయన వేసే ప్రభా మరి రోజులు చాలా చెడ్డగా అవుతున్నాయి తండ్రి ప్రభా ఈ వైరస్ చాలా ఎక్కువ తండ్రి ప్రభా మరి మీ ప్రేమ మీ కృప దయచని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏసయ్యా మరి నైనా ప్రభా మమ్మల్ని కర్ర నుంచి కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి నాయన ప్రభా అదేవిధంగా నాయనసే ప్రభ విన్న వాక్యం బట్టి కోరుకుని నీకు వందనాలు తండ్రి నాయన ప్రభా బ్రదర్ నువ్వు చెప్పిన బ్రదర్ ని దీవించి ఆస్వాదించండి ప్రభు నైన్సీ అదేవిధంగా కుటుంబాన్ని మొత్తం చేక అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా ఏ ఆటంకాలు రాకుండా సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నైన్ ఎస ప్రభా మరి సిస్టర్ మ్యారేజ్ కూడా ఉన్న తండ్రి ప్రభా మరి టైంకి డబ్బులు రావాలి తండ్రి ప్రభా చిట్టి అతని నుంచి నేనేసే మరి మ్యారేజ్ ఘనంగా జరగాలి తండ్రి ప్రభా ఒకరోజు ఒకసారే జరుగుతుంది కాబట్టి నేనేసే ప్రభా మరి మీ చేకి అప్పగిస్తున్నాం తండ్రి ఎటువంటి ఆటంకాలు రాకుండా సాయం తెచ్చండి ఒక్క భావం దీవించి ఆస్వాదించండి నేనేస్తే ప్రభా అల్లుండిని దీవించి ఆస్వాదించండి ప్రభా ఎటువంటి గొడవలు రాకుండా సాయంత్రమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ల్యాండ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి తండ్రి ప్రభా కుటుంబానికి ప్రభా మీరు కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఆ కుటుంబం మొత్తం ప్రభావించే అప్పగిస్తూ అతని కుటుంబం ద్వారా అనేకులు రక్షణ రక్ష రక్షణకు రావాలా తండ్రి ప్రభా మీరు శాంతైజ్ చేసినాని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా కేబీపీఎం ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రాధాన్యం చేస్తున్నాం తండ్రి ప్రభా ఎవరైతే నేను ప్రభా ఈ వైరస్ బారణ పడి నేను మంది ప్రాణాలు కోల్పోయినారో ప్రభా వాళ్ళ కుటుంబాలకు నాయన ప్రభ శాంతిని సమాధానం దయించండి ప్రభ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయాల తండ్రి ప్రభు మరి టూ ల్యాక్స్ అనౌన్స్మెంట్ చేస్తుంది తండ్రి ప్రభా మరి ఎంతవరకు నిజమా అబుద్ధ మాకు తెలియదు కాండి ప్రభా వాళ్ళందరికీ రావాల తండ్రి ప్రభా అదేవిధంగా నాయన ప్రభు మరి ఈ వైట్ ఫంగస్ ఎల్లో ఫంగస్ నాయన బ్లాక్ ఫంగస్ ప్రభా ఇలాంటి భయంకరమైన రోగాలు ఇంకా ఎన్నో వస్తాయని చూపించిన తండ్రి ప్రభావ నెటి నుంచి మనం కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు ప్రభావ మరి నా ప్రభా మన కరుణ నుంచి కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నా ప్రభావ ఇదొక మాకు ట్రైనింగ్ పీరియడ్ తండ్రి ప్రభ అనేక సేవ ఉన్నది తండ్రి ప్రభా ముందట నాయనస ప్రభా మరి ప్రేమ మీ ప్రేమ మీ జాలి మీ కరుణ మాకు చూపించమని కోరుకుంటున్నాం తండ్రి అదే ప్రేమ ఇతరుల పట్ల చూపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నాయనసే ప్రభ రైతుల కోసం ప్రాధన చేస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళ కుటుంబాలు నాయనసే ప్రభా క్షేమంగా ఉండాలి తండ్రి ప్రభ అదేవిధంగా నేను నకిలీ విత్తనాలు ఎవరు అమ్మకూడదు తండి ప్రభా వాళ్ళ కోసం కూడా ప్రార్థన తండ్రి ప్రభా ఎవరు సింపుల్ గా ఆశ డబ్బు సంపాదించొద్దు తండీ ప్రభా కష్టపడి సంపాదించాలని ఒక వాక్యం సెలవేస్తుంది తండ్రి ప్రభా అదేవిధంగా నేను ప్రభా ప్రతి ఒక్క హాస్పిటల్లో నైనా ప్రభా బిల్స్ అన్ని తక్కువగాల తండ్రి ప్రభా మెడిసిన్స్ అన్ని ప్రభా ప్రస్తుతానికి ఇప్పుడు నేను వైరస్ కు సంబంధించిన మెడిసిన్సే అమ్ముతున్నారు నార్మల్ మెడిసిన్స్ ఎవరు సరిగా పట్టించుకుంటలే తండీ ప్రభా మరి నేను ప్రభా అందరూ దానికే టార్గెట్ చేసినారు తండ్రి ప్రభా ఎక్కువగా అమ్మేయాలండేసే ప్రభా బ్లాక్ లా అమ్ముతున్నారు తండ్రి ప్రభా ఆ రేట్లన్నీ దిగిపోవాలండి ప్రభా వాళ్ళు కూడా ఆలోచించాల తండ్రి ప్రభ నేనేసే ప్రభా మరి సమైన ప్రజలకు అందుబాటులో మెడిసిన్స్ రావాల తండీ ప్రభా మరి ఉన్న మెడిసిన్సే వాడుకో వాడాలి తండ్రి ప్రభా అదేవిధంగా ఆక్సిజన్ కొలతగా ఉంటే ప్రభా మీరు సాయం దించేయండి వెంటిలేటర్స్ బెడ్స్ ప్రభా ఇంకా ఎంతో మంది ప్రభా చాలా మంది అమాయకులు నశించిపోతున్నారు తండ్రి ప్రభా నీ వాక్యం తెలియక నీ పేరు తెలియక ప్రభా వాళ్ళ కుటుంబాలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ రోజు జరితే ఎంతో మంది వాళ్ళ కుటుంబం శాంతిని సమాధానం దామని ప్రభా మరి ప్రభా ప్రతి ఒక్కరి నీ నీ పేర రావాలా తండ్రి ప్రభా మరి ఎంతో మారు గ్రామాల్లో ప్రభా నీ సువార్థ ఇంకా తెలియదు అండి ప్రభా వాళ్ళకి నాగరిక అంటే తెలియదు ప్రభా ఏసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలియతండి ప్రభా వాళ్ళకు నీ సువార్థ అందబడాల తండ్రి ప్రభా మా కేబీపీఎం టీం రెండు సార్లు మూడు సార్లు నీ సువార్థ ఆనంది వచ్చిన వాళ్ళు మరవకున్న ప్రభా ప్రతిరోజు నీ సువార్థ ప్రకటించుకోవాలా ప్రార్థన చేసుకోవాలి తండ్రి ప్రభ మరి నైనా ప్రభా వాళ్ళకి సాయంతామని ప్రభా క్షేమంగా తీసుకొచ్చిన తండ్రి ప్రభా అనేకమైన ఎక్స్పీరియన్స్ చూపించినందుకు నీకు తండ్రి ప్రభా భయంకరమైన భయంకరమైన పాపం నుంచి నైనా లోయల నుంచి నైనా ప్రభా వాళ్ళని రక్షించినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా అదేవిధంగా నైన్ఎస్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలి తండ్రి ప్రభా ఈ వైరస్ కి కాకు అంటుకుండగా ప్రభా మీరు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ ప్రాధనం మీకు అప్పగిస్తూ ఏసుక్రీస్తు పేరేట వేడుకుంటున్నాం తండ్రి అమ్మేన్య హోతం ప్రభా పరిశుద్ధుడ కృపడా సర్వాధికారి జీవంగల దేవ సరోష్ఠికర్త జీవాధిపతి మీకు ఎంతో లెక్కలేని వందనాలు ప్రభా దేవ ఆకాశాన్ని భూమిని సృజించిన గొప్ప దేవుడో ప్రభా మీ యొక్క పాదసాన్నిటి ప్రభా మేము మొర దేవా ప్రతి ఒక్క అంశాన్ని ప్రభ మీ సన్నిధికి చేర్చుకొని ధూపం వలే దేవా అంశాలన్నిటికీ ఘనవీజయాన్ని దయచేయండి ప్రభా మీ కృప మీ యొక్క కనికరంలో దేవా ప్రతి ఒక్క అంశానికి ఘనవీజయాన్ని దయచేయండి ప్రభా విశ్వాసాన్ని స్థిరపరచండి ఆత్మని బలపరచండి ప్రభా మీ లోపటేశ కృపామయ్య సర్వాధికారి ఓ గొప్ప దేవా మీకెంతో వేలాది వందనాలు ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాల ప్రభా మీ యొక్క ప్రేమ మాలో శాశ్వతంగా ఉండాల ప్రభా దేవా మీరు ఆత్మకార్యం జరిగించండి ఏసేయ మీ యొక్క ప్రేమ చేత మేము నడవాలా ప్రాభ హలెలు అరాజా మీరే గొప్ప విజయాన్ని మాకు దయచేయండి ప్రభా ముఖ్యంగా ఏసే ప్రభా మీ కొరకై జీవితాన్ని తీర్మానం చేసుకొని ముందుకు నడుస్తున్న ప్రతి ఒక్క సేవకుడు సేవకురాల నిమిత్తం ప్రార్థన చేసినాం ప్రభా ఇంత వైరస్ కూడా ప్రభా వాళ్ళు సేవకి వెళ్తున్నారు ప్రభా సేవ చేస్తున్నారు ప్రభా వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకుండా మీ యొక్క అగ్ని కంచె వేయండి ప్రభా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమే ఇస్తు ప్రభ వారిని కాయండి ప్రభ కాపాడండి ప్రభా వాళ్ళకు కావాల్సిన అనుదిన ఆహారం మీరు వారికి దయచేయండి ప్రభా సమృద్ధిగా దీవించండి ఆశీర్వదించండి ప్రభా కృపామయడ సర్వాధికారి ఎవరు ప్రార్థనలు సన్నగిలడానికి వీలెదు ప్రభ ఎవరి విశ్వాసం కూడా సన్నగిల్లడానికి వీల్లేదు ప్రభా ఏ మీకు వందనాలు ప్రభా కుడి ఏడమ పదివేల మంది వడ్డా ప్రభా భయం ప్రభా అపాయం మాకు సంభవింపదని చెప్పిన గొప్ప దేవుడు ప్రభా హలియ మా ధైర్యం మీరేసు ప్రభా మా స్వస్థత మీరేసు ప్రభా మా రక్షణ మీరేసు ప్రభా మా విజయం మీరేసు ప్రభా మా కొండ కోట దాగు మీరేసు ప్రభా మా ముందు ప్రభా మీరుండి నడిపించి ప్రభా మీరు మహిం పొందండి ప్రభా వేయడానికి వీళ్ళది ప్రభా మీ సేవలో బలంగా ప్రతి ఒక్కరిని వాడుకోండి అభిషేకించండి ప్రభా పరిశుద్ధుల కృపమాయడా మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా కని ప్రభావం మీరు కాపాడినందుకు దానికి ఒక రీజన్ ఉంది ప్రభా ఇతరులకి వెళ్ళి ప్రభా సువార్తని ప్రకటించి వాళ్ళ జీవితాలు కూడా మీకు సమర్పించుకునే బోధ ఎలా చేయాలో మీరు మాకు నేర్పించండి ప్రభా అదే మీ యొక్క పశుద్ధ ఆత్మశక్తితోనే సాధ్యం ప్రభావ కాబట్టి పశుధాత్మ శక్తి పొందుకొని మేము ముందుకు నడవాలా ప్రభా సొంత తెలివి ప్రభా సొంత ఆలోచనలు యేసో క్రీస్తు ప్రతి ఒక్కరి లోపట మీరు కొట్టివేయండి ప్రభా అలి మీ యొక్క పశుధాత్మ శక్తి చేతనే ప్రభా సేవ చేయగలుగుతాం ప్రభా అలానే మీరు చేసిన రేసు ప్రభా కాబట్టి మేము కూడా అలానే నడవాలా ప్రభా మీరు ఆత్మకార్యం జరిగించండి మా బంధుమిత్రులని ప్రభావం మా స్నేహితులని మా ప్రియులని అందరినీ ప్రభావం మీరు స్వస్థపరచండి ప్రభా వాళ్ళకి ప్రభా వైరస్ నుంచి విడుదల మేలు కలిగించండి ప్రభా ప్రభా విడుదల పొందిన ప్రతి ఒక్క బిడ్డ ఈసుక్రీస్తు నామంలో స్వస్థత పొందాలా ప్రభా దేవ మీకు వందనాల ప్రభా గొర్రెల మంచి కాపరి స్ప్రభ మీరు మా కాపరి మీరే ఇసు మీకంటే మంచి ఇంకా ఎవరు కూడా ప్రభా ఆ యొక్క బోధ చేయలేరు ప్రభా మీరే మా బోధకు లేదు ప్రభా మీరు నడిపించినట్టే మేము నడుస్తాం ప్రభా మీరే మాకు ముందుండి నడిపించండి ప్రభా ఏసుక్రీస్తు పరిశోధన అమోమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయితే నేను గత నెలలో ట్వంటీ రోజు అంటే ఏప్రిల్ ట్వంటీ సిక్స్ హైదరాబాద్ రావడం జరిగింది ఇక్కడ నుండి అయితే హరిబడికి ఇక్కడ లోకల్ ఇక్కడ ఈ బస్ లో వచ్చిన నేను వచ్చే ముందు నాకు మధ్యలో చిన్నగా నిద్ర వచ్చి కళ్ళలో నాకు ఆ ముందట నా ముందట ఒక బుట్ ఒక బుట్ట ఉంది కళ ఇట్లా ఒక చిన్న బుట్ట ఉంది ఆ బుట్టలో కూడా అన్ని చిన్న చిన్న పాములు ఉన్నాయి లావు ఉంది చిన్న చిన్న పాములు ఉన్నాయి అలా ఆ పాములలో కట్ల పాము ఉంది ఆ ఒక పాములా కలిస్తే కరోనా వస్తుంది చెప్పేసి నాకు చెప్తున్నారు ఆ విషయం నేను ఆ దర్శనం ఇట్లా కళ్ళు మూసుకుంటే కనిపించేసింది అది ఏది బస్సులో నాకు ఇదేంటి ఇట్లా పడింది అనుకున్నాను అంటే ఇదంతా కరోనా అనేది అంటే సైతాన్ వల్ల జరుగుతుంది అనేది నాకు అప్పుడు అర్థమైపోయింది ఇక అనుకోండి నేను హైరబెటిక్ వచ్చినాను మళ్ళీ తిరిగి వచ్చే ముందు నాకు కొంచెం కోల్డ్ అనిపించింది కోల్డ్తో ఉన్నాను నైట్ వచ్చి ఫీవర్తోనే పడుకున్నాను ఆ రోజు ట్వంటీ రోజు నైట్ తెల్ల లేసో ఫీగర్ నైట్ ఫీవర్ ఉంది తెల్ల లేదు తెల్ల ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ఈ త్రీ మామూలుగా ప్యారసెటమాల్ ను తర్వాత సిటజిన్ ట్యాబ్లెట్ పడితే తగ్గిపోయింది ఫీవర్ తగ్గిపోయింది ఇక నాకు కంట్రోల్ ఉంది తర్వాత ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫీవర్ రావడం జరిగింది ఇక ఆ ఫీవర్ థర్టీ మేబీ ట్వంటీ నుండి 29 నైన్ థర్టీ నుండి ఇక ఫివర్ ఉంటుంది ఇక ఫస్ట్కి ఎండి గారికి నేను ఇది ఎండి ఫిజిషియన్కి డైరెక్ట్ చూడట్లేదు వాట్సాప్ ద్వారా ఇట్లా ఉంది అని చెప్పేసి మెడిసిన్ పంపించాడు మెడిసిన్స్ వాడుతున్నాను ఫస్ట్ నుండి అది ట్వంటీ సిక్స్త్ నుండి ఆ మెడిసిన్స్ వాడుతున్నా కానీ ఏం తగ్గట్లేదు తర్వాత ఏం చేస్తా అంటే వేరే హాస్పిటల్కి డైరెక్ట్గా ఎవరు చూస్తున్నారంటే ఒక ప్రమోద హాస్పిటల్ ఒక డాక్టర్ చూస్తుందంటే అక్కడికి వెళ్ళాను నేను వెళ్ళి కాంటాక్ట్ అయిన దగ్గర ఉండి చూసి మీరు కరెంట్ టెస్ట్ చేయించుకున్నారని అడిగాడు ఆయన ఆల్రెడీ నేను చేయించుకున్నాను కాకపోతే అలా నెగిటివ్ వచ్చిందని చెప్పినా ఫోర్త్ రోజు చేయించుకున్నాను ఆయన వెళ్ళింది నేను ఫిఫ్త్ రోజు వెళ్ళడం జరిగింది అయితే ఫోర్త్ రోజు చేయించుకున్నాను నెగిటివ్ వచ్చిందని చెప్పినాను మళ్ళీ ఆ మెడిసిన్స్ వాడినాను ఆ త్రీ డేస్ దగ్గవా ఏం తగ్గలేదు నాకు ఇక సెవెంత్ రోజు మళ్ళొకసారి హాస్పిటల్కి వెళ్తే ఆయన ఏమన్నా మైల్డ్ మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే మంచిది ఎందుకంటే అది నెగిటివ్ అంటున్న మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయి అలా మైల్డ్గా వచ్చింది ఏది కరోనా అది ర్యాపిడ్ టెస్ట్లో అప్పుడు అని ఏం చేస్తే కరోనా మెడిసిన్స్ అవి బిగిన్ చేస్తున్నాం ఎయిత్ రోజు కరోనా మెడిసిన్స్ మైలు వచ్చేసింది కాబట్టి మీకు కరోనా ఉన్నట్టే భావించుకోవాలిగా కాబట్టి మెడిసిన్స్ అని స్టార్ట్ చేసిన మెడిసిన్స్ అవి స్టార్ట్ చేస్తున్నాం కరోనా మెడిసిన్స్ అవి అవి వాడుతున్న క్రమంలో ఏమైందంటే కాఫ్ అనేది స్టార్ట్ బిగిన్ అయింది నాకు ఏది ఫిఫ్త్ కాఫ్ బిగిన్ అయింది చిన్న చిన్నగా నైట్ ఒక ఫైవ్ డేస్ వరకు కూడా నాకు నిద్ర లేకుండా ఉన్నది నైట్ పడుకుంటున్నామో కాఫ్ వస్తుంది ఒక ఐదు నిమిషాలు పడుకునేవాన్ని నైట్ టైంలో మళ్ళీ మళ్ళీ కూర్చోవాలి కూర్చుంటే దగ్గర రాదు ఇకపోతే ఓమ మున్ను లవంగ ఇవే దగ్గర దగ్గరే ఓమా మూడు వందల ఇరవై ఐదు గ్రాములు బుక్కినాయి ఇప్పటివరకు అంటే అవి అంటే అంత అంత కాఫీ భయంకరంగా ఉండేది కాఫీగా ఆ నైట్ టైంలో నేను ఒక ఐదు ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మాత్రమే పడుకున్నామని అంత ఫైవ్ డేస్ అక్కడ చాలా ఇబ్బంది అయింది తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ డాక్టర్ దగ్గరికి సంప్రదిస్తేం చేసినా మన ఇది ఫిజిషియన్ వేరే డాక్టర్ దగ్గరికి చెస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్తే ఆయన ఏం చేశారు డైరెక్ట్గా స్కాన్ రాశారు సిటీ స్కాన్ రాస్తాడు సిటీ స్కాన్ దగ్గరికి వెళ్తే సిటీ స్కాన్ చేయించుకున్నాను ఇక సిటీ స్కాన్ చేయించుకుంటే మళ్ళీ డాక్టర్ కన్సల్ట్ అవుతాయి ఉన్నానంటే నీకు ఆల్రెడీ ఫిఫ్టీ డ్యామేజ్ అయినాయమ్మా మీరు మెడిసిన్స్ ఇమీడియట్ గా వేరే రాస్తున్నాయి వాడాలని చెప్పేసి అన్నాడు ఫిఫ్టీ డ్యామేజ్ అయినాయి కాఫ్ అంటే కాఫ్ దానివల్ల వస్తుంది నీకు అది ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి కాఫ్ వస్తుంది ఇంకా ఎవరిగా అని చేసి ఆ మెడిసిన్స్ వాడుతున్నా దీనికంటే ముందు నాకు నేను ఎప్పుడైతే కాఫ్తో ఉన్నానో నాకు కళలో ఒక ఆయన వచ్చి ఆ భాషలో ఒక తను ప్రార్థన చేసుకుంటూ చూసినా నేను నేను అనుకున్నాను అంత అవస్థలో కూడా దేవుడు తప్పకుండా నాకు విడుదల ఇస్తాడు నేను బైబుల్లో కీర్తన ఉంది కానీ చావన సజీవన యహోర్ కిరులు ఉంచేదని అని ఆ ఆ వాక్యం చదువుతున్నాను తర్వాత ఆయన ఆల్రెడీ మన రోగాలన్నీ భరించి ఉండి ఆయన అలా మన రోగాలు భరించి ఆయన చేత గాయం ఆ గాయాల చేత మన స్వస్థత కలిగింది మనకు విడుదల కలిగింది అనేది నేను ఊకేది ఆ దగ్గులల్లా వాటిల్లా అదే వాక్యాన్ని అదే దీన్ని ధ్యానించుకుంటున్నాను తర్వాత ఈ క్రమంలో ఈ విషయం తెలిసిందంటే నేను బాగా దేవునికి చెప్పినాను ప్రభా ఇది నాకు విడుదల కలగాలి దీన్ని నేను చెప్పినాను దాని తర్వాత నేను దీనికంటే ఈ టైంలో నేను చంద్రశేఖర్ బ్రదర్ కూడా నేను ఏది దగ్గున్నప్పుడు కాల్ చేస్తే బ్రదర్ మీరు ఏం ఈ మెడిసిన్స్ వాడండి అని చెప్పేసి బ్రదర్ చెప్పాడు తర్వాత నాకు సిటీ స్కాన్ వచ్చినప్పుడు బ్రదర్ కాంటాక్ట్ చేస్తే బ్రదర్ మీరు ఏం డి విటమిన్ ఇట్లా సజెషన్ చేశాను బ్రదర్ నా గురించి ప్రార్థన చేసండి బ్రదర్ కూడా అయితే ఎంత అద్భుతం అంటే దేవుడు ఆ తర్వాత ఏది ఆ మళ్ళొక ట్వంటీ ఫైవ్ ఏది మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ వరకు నాకు మొత్తం టోటల్ గా నాకు విడుదల ఇచ్చేసింది దేవుడు ఈ కరోనా నుండి కంప్లీట్ గా నా బాడీ అనేది నాకు అసలు వీక్ గా ఉండేది కంప్లీట్ గా నాకు మంచిగా టోటల్ గా విడుదల ఇచ్చింది ఎటువంటి వీక్నెస్ ఏది లేకుండా కాఫీ కూడా కొంత కంట్రోల్ అయిపోయింది కదా కంట్రోల్ అయిపోయింది దేవుడు నాకు స్వస్థత ఇచ్చింది కరోనా నుండి మళ్ళీ ఇంకోటిఆర్ టెస్ట్ కూడా ఎయిట్ రోజు టూ త్రీ థౌసండ్ తర్వా తర్వాత ట్వంటీ ప్రాథం చేస్తుంది డిఎంఐ ఉన్నాను డాక్టర్ హాస్పిటల్లో అడ్మిట్ కావాలని నువ్వు అనేస్తాను డాక్టర్ లేదా మెడిసిన్స్ రాయండి ఇంక్వైర్ వాడుకుంటాను నేను అని చెప్పినాను మళ్ళా ట్వంటీ ఫోర్త్ రోజు చేయించుకుంటే వచ్చింది మళ్ళా రీసెంట్ గా నేనే చెక్ చేయించుకున్నాను థౌసండ్ వచ్చింది దేవుడు క్రమంగా దేవుడు అది కూడా డి డైల్ కూడా నాకు తగ్గించదు ఒక డి డైమర్ ప్రాబ్లం కూడా మిగతా హెల్త్ ప్రాబ్లం ఏది లేకుండా దేవుడికి సాయం చేస్తుంది తర్వాత ఇంత దగ్గు తగ్గినప్పుడు కూడా ఎటువంటి పెయిన్స్ బాడీ పెయిన్స్ కానీ కడుపులో పెయిన్ కానీ ఏది లేకుండా దేవుడు ఇస్తుండు ఇంకోటి ఆహారం కూడా అంత ఏది టేస్ట్ లేకుండా ఉండే టైంలో కూడా ఆ మంచి ఆహారం తీసుకున్నాను కూడా దేవుడు నాకు సాయం చేసిండు ఎందుకంటే మెడిసిన్ పవర్ఫుల్ మెడిసిన్స్ కదా వాడడం మళ్ళీ ఆహారం తీసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది ఆహారం విషయంలో కూడా దేవుడు నాకు సాయం చేసి ఇంకో ఛాచురేట్ లెవెల్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సిటీ స్కాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆ రోజు డాక్టర్కి వెళ్తే సిటీ నాకు సాచురేషన్ లెవెల్ ఉండే ఏది ఆక్సిజన్ లెవెల్ లెవెల్ అది నైన్టీ ఫోర్ అంటే సారేమన్నాడు ఇంత చాలా తక్కువ ఉంది నీకు అడ్మిట్ కావాల్సి వస్తుందన్నా లేదు సార్ అప్పుడు కూడా తెలియదు అంటే మనకు నైన్టీ ఫోర్ ఉండాలా విషయం నాకు తెలియదు తర్వాత ప్రార్థన చేస్తుంది ప్రభా నైన్టీ కాదు ఎప్పుడు నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ కంటే ఎవో ఉండాలా ప్రభావం ప్రాధాన్యం చేస్తుంది దేవుడు నైన్టీ సెవెన్ ఇప్పటి వరకు కూడా ఆ డాక్టర్ దగ్గర ఒక్క దగ్గర చూస్తున్నాను నైన్టీ అని తర్వాత ఎప్పుడు చూడలేదు ఎప్పుడు సో ఎప్పుడు చెక్ చేసుకున్న ఆక్సిజన్ లెవెల్స్ పల్స్ ఇది ఎప్పుడు చెక్ చేసుకున్న నైన్టీ నైన్ నైన్టీ వచ్చేది నేను ఎప్పుడు ప్రాణం చేసేప్పుడు తెలిసిపోయింది ఆ ఇంత ఉంటే మన బాడీలు ఉండాలి అంతేం చెప్పిన ప్రభా నాకు నైన్టీ ఏది నైన్టీ నైన్టీ ఫైవ్ అంటే నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ ఉండాలి ప్రభావ తక్కువ రావద్దా మళ్ళీ రీసెంట్గా నేను సెకండ్ టైం డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు నైటీ సెవెన్ మళ్ళీ తక్కువ చూపించేది ప్రభు మళ్ళీ అడ్మిట్ అంటాడు నేనే మళ్ళీ తక్కువ చూపించా దాన్ని ప్రయత్నం చేస్తే నైన్టీ సెవెన్ వచ్చింది ఓకే సార్ నాకు మంచి హెల్త్గా ఉంది నాకేం అడ్మిట్ కానీ అవసరం లేదు బ్రీతింగ్ లెవెల్స్ కానీ నా బాడీ నాకు కంట్రోల్లో ఉంది అనే సార్ కానీ దేవుడు ఒక నాకు నాకు తెలిసిపోయింది ఆ దగ్గు టైంలో నేను అనుకున్నాను ఈ మరణ అంటే మరణానికి నేను చిక్కిన అనుకున్నాను అని కంప్లీట్ అయిపోయింది అనుకున్నాను కానీ దేవుడు ఆ మరణం ను తప్పించిన నాకు తెలిసి ఆ మరణం అనేది తెలిసింది ఎందుకంటే తర్వాత నాకు సిటీ స్కాన్ వచ్చినా తెలిసింది ఏది ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఆయనకు ఆహా ఓకే దేవుడు నా మరణం తప్పించిన నాకు అప్పుడు అర్థమైంది దేవుడు తప్పించిన అంతేకాకుండా దేవుడు ఎంత అంటే ఇది ఫేత్ కూడా నాకు ఎటువంటి అంటే డిస్కస్ కాకుండా ఇది అంటే భయం లేకుండా ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటట్టు ఆ ధైర్యాన్ని కూడా ఆ ఫేత్ కూడా ఇచ్చింది దేవుడు ఎస్ నేను మళ్ళా ఏమైనా ఆ టైంలో కూడా విజన్స్ జ్ఞాపకం చేసుకున్నా దేవుడు మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకున్నా దేవుడు భవిష్యత్తులో ఏవలసినవి ఇవన్నీ అవి స్టాప్ ఆవు ఇట్లా మనం సాక్ష్యంగా ఉండం ఎట్లా దాన్ని ఎదుర్కొంటాం మనం కావాల్సింది మనం రీచ్ కావాల్సిన విజన్స్ రీచ్ అవుతాం అన్న ఒక హోప్తోని అనిపించి దేవుడు అదే జ్ఞాపం చేసుకుంటాం లేదు ఇది ఇట్లా జరగదు నేను ఒకవేళ అట్లా కూడా దేవుడు నన్ను రైట్ చేస్తాడన్న ఒక హోప్తో అట్లనే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా నన్ను ముట్టి ఆ ఈ కరోనా నిన్న నిన్న టెస్ట్ మొన్న టెస్ట్కి వెళ్తే నెగిటివ్ వచ్చేసింది ఇప్పుడు ఆర్టిపిసియల్ టెస్ట్ చేయించుకున్నాను నెగిటివ్ వచ్చింది ఇప్పుడు నా బాడీలో ఎటువంటి కరోనా సంబంధించిన లక్షణాలు కానీ ఒక వీక్నెస్ కానీ ఏది లేకుండా సంపూర్ణంగా దేవుడు నాకు విడుదల ఇచ్చింది దేవుడికి మహిమ కలివింది కాకలు చేసి